ందయ గోవిందాయ నమో స్మృతి నము శ్రుతిస్మృతిపురాణ ఆలయం కరుణాలయ మామి భగవత్పాదం శంకరకంకర ఓం సహనా సహనో భునక్తు సహ వీర్యం కరవై తేజస్వినధీతమస్ విద్విషావై శాంతి శాంతి శాంతి తపోభిక్షిణ పాపా శాన్ వితరాగి ూణపక్షయత్మో విధీయతే బోధోన్యసాధనేభ్యోహి సాక్షాన్మోక్షైక సాధనం పాకశ్రవన్వత జ్ఞానం వినాక్షో నవిరోధ నా విద్యా వినివర్త విద్యా విద్యా నిహన్వేజస్తిమిరసవత్ పరిచిన్నయ్వా జ్ఞానా తన్నాశీసతి కల స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘా పాయేం శుమానివ శోభించిన గురువులు కానీ సంప్రదాయంలో మనకు ప్రాప్తించినటువంటి ఆచార్యులు కానీ అయ్యా నేను నీకు మోక్షాన్ని ఇస్తాను నువ్వు బంధంలో ఉన్నావు నువ్వు బంధంలో ఉన్నావు నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పడం నేను ఎక్కడా వినలేదు ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞలు ఉపనిషత్తుల్లో నేను ఎక్కడ చూడలేదు ఎందుకండి స్వామి నువ్వు బంధంలో ఉన్నావు నీకు నేను మోక్షాన్ని ఇస్తాను అని గనక గురువు అంటే మొట్టమొదటి నెంబర్ వన్ నువ్వు బంధంలో ఉన్నావని అతను అంగీకరిస్తున్నాడని అర్థం తర్వాత మోక్షం ఇచ్చేది ఇస్తాడా లేదా ఉందా లేదా వేరే విషయం నువ్వు బంధములో ఉన్నావు నీకు మోక్షాన్ని ఇస్తాను లేదు బంధములో విషయం కూడా వద్దు నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడంటే చాలు నీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తానైనా అన్నాడంటే నీకు మోక్షం లేదని అర్థం మోక్షం లేకపోవడమే బంధం కనుక బంధాన్ని అతను యాక్సెప్ట్ చేస్తాడని అర్థం బంధాన్ని అంగీకరించాడనుకోండి నువ్వు బంధంలో ఉన్నావు అని నువ్వు కనుక నిజంగా బంధంలో అంటే బంధం సత్యం అవుతుంది ఎందుకంటే అది నీ స్వభావం కనుక ఏదైతే స్వభావంగా ఉంటుందో అది స్వరూపంగా ఉంటుంది కనుక బంధమే కనుక నీ స్వరూపమైతే ఆయన మోక్షం ఇచ్చే ప్రశ్నే లేదు ఎందుకని స్వరూపం ఎప్పుడూ పోదు వేడిగా ఉండడం అగ్ని యొక్క స్వరూపం తీయగా ఉండడం పంచదార యొక్క స్వరూపం తీరనం లేకపోతే దాన్ని పంచదార అనం వేడి లేకపోతే దీన్ని అజ్ఞానం అర్థమవుతుంది కాబట్టి స్వ స్వరూపం పోతే మనిషి పోతాడు లేనలేదు కనుక బంధమే కనుక నీ స్వరూపం అయితే మోక్షం అనేటువంటి ప్రశ్నే లేదు ఎందుకంటే అది స్వరూపం కనుక కాబట్టి స్వరూపం ఎప్పుడు పోదు కనుక మోక్షం నీ స్వరూపం వేయాలి మోక్షం కనుక స్వరూపం అయితే అది నువ్వే కనుక నిత్యముక్తుడివి ఆయన ఇవ్వాల్సిన అవసరం అసలే లేదు ఇది ప్రధానంగా ఆత్మబోధలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అందుకని ఎక్కడ కూడా నీకు మోక్షం ఇస్తానో నీకు బంధం ఉందని గురువులు చెప్పలేదు ఇప్పుడు మీరు అనొచ్చు స్వామీజీ అలాంటప్పుడు ఈ శాస్త్రాలన్నీ ఎందుకు ఈ గురువులందరూ ఎందుకు లేని బంధాన్ని అంటే బంధం లేకపోయినా అది ఉంది అని నువ్వు గుర్తిస్తున్నావు కనుక గురువు చెప్పడం లేదు నీకు బంధం ఉందని ఇవన్నీ చాలా లోతైన విషయాలు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి వస్త పుస్తకాల్లో దొరకవు టీవీలో దొరకవు అట్లా అవుతుంది గురువు నువ్వు బంధంలో ఉన్నావని చెప్పడం లేదు నువ్వు బంధంలో ఉన్నట్లు ఆయన గుర్తించాడంటే తన గురువే కాదు బంధాన్ని యాక్సెప్ట్ చేయడు గురువు కనుక బంధం అనేది లేకపోయినా ఉన్నట్లుగా నువ్వు గుర్తిస్తున్నావు కనుక నువ్వు కల్పించుకున్నటువంటి బంధాన్ని నువ్వే భరించలేకపోతున్నావు కనుక ఈ కల్పిత బంధం వల్ల ఏర్పడేటువంటి దుఃఖాన్ని దుర్భరమైనటువంటి దుఃఖాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు గనక నాకు ఇది పోగొట్టండి అని అడుగుతున్నావు గనక అందుకని బోధ ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ చేసుకోండి నువ్వు కల్పితమైనటువంటి అజ్ఞానంతో బాధపడుతున్నావు కనుక తను చెప్పడం లేదు నీకు అజ్ఞానం ఉందని నువ్వు వెళుతున్నావు నేను బాధని నేను బాధలు పడలేకపోతున్నాను ఈ సంసార బాధలు నేను పడలేకపోతున్నావు అది ఏమిటి అని తను ప్రశ్నించినప్పుడు వస్తూ ఉంది ఇదంతా బంధము అని అయితే ఈ బంధం సత్యమా అసత్యమా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న కాబట్టి బంధము అనేటువంటిది నువ్వు కల్పించుకున్నది ఇది అజ్ఞానం లేనిది ఉన్నదని భావించడం అజ్ఞానం కాబట్టి నీకు బంధం అనేది లేదు అది ఉందని నువ్వు అనుకుంటున్నావు జుడు ఇది అజ్ఞానం కనుక ఆత్మ అపరిచ్ఛిన్న చే అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి అంతేనా వస్తు అనిశ్చయత్వాత్ అహం భర్త అపరిచ్ఛిన్న భాతి కాబట్టి ఉన్నదేదో ఉన్నట్లుగా తెలియకపోవడం చేత కేవలం అజ్ఞానం వల్లనే ఆత్మ అనంతమైన అనంతమైనటువంటి ఆత్మక బంధం ఉండేందుకు అవకాశం లేదు ఆత్మా అపరిచిన్నే అనంతేత్ అజ్ఞానా పరిచ్ఛిన్న ఇవ భాతి వస్తు అనిచ్చయవాత్ అహం పరిచ్ఛిన్న అజ్ఞానవం బవశాహం పరిచ్ఛిన్న అజ్ఞాన నాశే సతి నష్టే సతి కెవలం భేత్ కేవలం అఖండ అనంత భవత్ ఇర్థ కథం మేఘాపా అంశుమాన్వ మేఘేన అంశుమాన్ ఆదిత్య పరిచ్ఛిన్న ఇవ్వ భాతి మేఘ అపా ఆదిత్య అంశుమాన్ స్వయం భాతి స్వయం భాతి తనకు తానుగా ప్రకాశిస్తూ ఉండేది ఇది మనం ఫోర్త్ శ్లోకాలు సూచ్యండి పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానా అజ్ఞానా అహం పరిచ్ఛిన్న ఇవ భాతి తన్నాల తేసతి అజ్ఞానష్టే సతి అహం కెవతి భవ్ అఖండ అనంత భేత్ కథం మేఘాపా అంశూమా మేఘేన ఆదిత్య పరిచ్ఛిన్న ఇవ భాతి అవచ్ఛిన్న ఇవ భాతి మేఘ అపా స్వయం ప్రకాశతే స్వయం రాజతే అంశుమాన్ ఆదిత్య స్వయం భాతి అగ్ని నాశే సతి అగ్ని నష్టే సతి ఆత్మా స్వయం భాతి నా పరిచ్ఛిన్న అనంత ఇవే అనంత మాట ఇవ అనంత కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత చూసిన తర్వాత డ్యూ టు ఇగ్నోరెన్స్ అండ్ అలోన్ due to ignorance alone, the Atman or the self seems to be limited or bound. Seems to be. Actually it is not bound. It ఇట్ ఈ సీమ్స్ టు బి బౌండ్ లిమిటెడ్ వెన్ దాలెడ్జ్ రిమూవ్స్ ద ఇగ్నోరెన్స్ ద ఆత్మన్ ఆర్ ద సెల్ఫ్ science as limitless in its own glory only the notion aham vardaha i am bound is gone only the notion aham parichinaha i am limited is a negative that's all only that much here parichinaha eva agnanata tanma sesati kevalaha svayam prakashate hi atma meghapaye amshuman eva kanak agnaname pradhananga undu kanak వస్తువు కోసం కాదు మనం ప్రయత్నం చేసేది ఉన్న వస్తువు తెలియకపోవడం చేత ఇది నీకు సమస్య వస్తువు లేకపోవడం కాదు వస్తువు ఉంది అలా ఉన్నట్లుగా తెలియడం లేదు తెలియకపోవడం అజ్ఞానం అసలు అజ్ఞానం ఎందుకు కలిగింది ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత ఇది విషయం లేనిది ఉన్నట్లు తెలియడం అజ్ఞానం అయితే లేనిది ఉన్నట్లుగా ఎందుకు తెలుస్తుంది అని అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం చేత కాబట్టి నువ్వు అపరిచనుడివి నువ్వు అనంతుడివి కానీ నేను పరిచునుని నేను పరిమితమైనటువంటి వాడిని అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో తెలుసా నువ్వు అనంతుడివి అనేటువంటి జ్ఞానం నీకు లేకపోవడం చేత నేను పరిచనుణ్ణి అనుకుంటున్నావు నువ్వు నిత్యముక్తుడివే కానీ ఆ జ్ఞానం లేకపోవడం చేత నేను బద్ధుణ్ణి అని అనుకుంటున్నావు కనుక ఇప్పుడు కావలసింది ఏంటి వస్తువు కాదు వస్తువు ఉంది వస్తువు జ్ఞానం లేదు కనుక అజ్ఞానం సమస్య అయింది కనుక జ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి కావాలి కనెక్షన్స్ దీంట్లో ఆత్మబోధలో ప్రధానంగా ఇప్పటి వరకు మీరు చూచారు చూసింది నాలుగే ఇంకా అరవై నాలుగు ఉన్నాయి దీంట్లో కనెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ కనెక్షన్స్ ఎగ్జాంపుల్స్ ఒక శ్లోకానికోసానికి శ్లోకానికి ఉండేటువంటి సంబంధం మీకు సుఖాపబోధాయ చక్కగా అర్థం కావడానికి ఆచార్యుల వారు ఇచ్చినటువంటి ఉదాహరణలు ఇవి చాలా ప్రధానమైనటువంటివి కనుక అజ్ఞానమే నీకు సమస్య గనక అజ్ఞానం పోవాలి కాబట్టి జ్ఞానం కలగాలి అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాద్ నిర్మం కృ స్ే జలం కథక రేణువత్ జల కథకరేణు న్యాయం అంటారు దీన్ని శాస్త్రంలో అజ్ఞాన కలుషం జీవం ఇక్కడ రెండున్నాయి కలుషితమైనటువంటి వస్తువులు రెండు కనపడుతున్నాయి చుంటమాష అజ్ఞాన కలుషం జీవం జీవం జీవహా నువ్వు అజ్ఞాన కలుషం అశుద్ధం ఇది కనుక అజ్ఞానం అనేటువంటి దాని చేత అశుద్ధమై ఉన్నవు కలుషితమై ఉన్నవు ఇది విషయం సరేనా జలం ఎట్లాగైతే మురికి అవుతుందో ఇప్పుడు బురద నీరు ఉంటుంది అనుకోండి అది బురద చేత కలుషితమై ఉంటుంది జలం ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దాని చేత కలుషితమైనటువంటిది జీవం జీవం జలం అజ్ఞాన కలుషం జీవం ఫస్ట్ అది అర్థం కాబట్టి జీవుడు అజ్ఞానం చేత కలుషితమై ఉన్నాడు జ్ఞానాభ్యాసాత్ జ్ఞాన జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల ఎందుకంటే జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది కనుక ఈ జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల చెబుతాను అదంతా కన్ఫ్యూజ్ కాబోకండి జ్ఞాన అభ్యాసం ఏంటి అది జ్ఞానాయ అభ్యాసమా జ్ఞానస్య అభ్యాసమా ఈ ఇదంత వద్దు మీకు జస్ట్ లెస్సన్ అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాసాత్ ఈ జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల వినిర్మలం కృత్వా అక్కడికి అన్వైక్రమది అజ్ఞానకలుషం జీవం జీవం జీవ అజ్ఞాన కలుషం అశుద్ధం అసలు వాస్తవం చెప్పాలంటే అజ్ఞానమే కలుషం కాబట్టి అజ్ఞానకలుషం కాదు అజ్ఞానమే కలుషం అపవిత్రం కనుక అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మల కృత్వా శుద్ధీకృత్య కాబట్టి ఈ విధంగా మలినపడినటువంటి జీవుణ్ణి జ్ఞానం అనేటువంటి అభ్యాసం చేత శుద్ధి చేసిన తరువాత వినిర్మలం కృత్వ శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్వే కాబట్టి జ్ఞానాభ్యాసం వల్ల కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది అభ్యాసం అదో సాధన దానివల్ల ఉత్పన్నం అవుతుంది జ్ఞానం ఈ జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతుంది పోగొట్టిన తర్వాత వీడిని శుద్ధి చేస్తుంది గనక అజ్ఞాన కలుషమైనటువంటి జీవుడిని శుద్ధి చేస్తుంది గనక తర్వాత ఏమవుతుంది జ్ఞానం స్వయం నశేత్ అది కూడా లేకుండా పోతుంది ఎలాగూ కథం జలం కథకరేణువత్ ఇది న్యాయ జల కథకరేణు న్యాయం బట్టి ఈ విధంగా జరుగుతుందని ఇప్పుడేంటి అజ్ఞానం పోవాలి గనక అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి గనక జ్ఞానం ఎలా వస్తుంది ఇదిగో ఇలా వస్తుంది అజ్ఞానకలుషం జీవం జీవ అజ్ఞాన కలుషం అశుద్ధం ఇది ఓకే జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం ఇది పాఠాంతరం కూడా ఉంటుంది జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం అని కొన్ని కొన్ని టెక్స్ట్లలో ఉంటుంది జ్ఞానాభ్యాసాద్ నిర్మలం అని కొన్ని వాటిల్లో ఉంటుంది ఎటు పర్వాలేదు పాఠాంతరం అది జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం జ్ఞానాభ్యాసాద్ నిర్మలం కృత ఎట్లయినా భావం ఒకటే జ్ఞానాభ్యాసాత్ అంటే అభ్యాసం వల్ల ఎట్లా పోతుంది అభ్యాసంలో ఏదో జరుగుతుంది వంట చేయడం వల్ల ఆకలి ఎట్లా వంట చేయడంలో ఏదో తయారవుతుంది దానివల్ల ఆకలి తీరుతుంది వారు అర్థం చేసుకుని వంట చేయడం వల్ల ఆకలి తీరు లే ఆరగిస్తే ఆకలి తీరుతుంది కానీ వంట చేస్తేనే భోజనం వస్తుంది భోజనం తింటే నాకీంది ఇది కనెక్షన్ జ్ఞానాభ్యాసాత్ జ్ఞానాన్ని అభ్యసించడం వల్లనే అజ్ఞానం పోదు శుద్ధి కాదు కాబట్టి జ్ఞానాభ్యాసాత్ అలా జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల జ్ఞానాభ్యాసాత్ జాతం ఉత్పన్నం ఎత్ జ్ఞానం అదే నువ్వు జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల ఏ జ్ఞానమైతే నీకు కలుగుతుందో ఏ జ్ఞానమైతే నీకు ఉత్పన్నం అవుతుందో తత్ జ్ఞానం ఏమిటో చెప్పండి తత్ జ్ఞానం వృత్తి జ్ఞానం అంటే వృత్తి జ్ఞానం జ్ఞానవృత్తి జ్ఞానాభ్యాసాత్ జాతం జ్ఞానవృత్తి కాబట్టి నువ్వు జ్ఞానాన్ని అభ్యసించడం వల్ల జ్ఞానవృత్తి పుడుతుంది జ్ఞానవృత్తి ఏం చేస్తుంది అజ్ఞాన వృత్తిని పోకొడుతుంది సింపుల్ సింపుల్ అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ జాతం ఉత్పన్నం యజ్ఞానం వృత్తి జ్ఞానం జ్ఞానవృత్తి ఇది స్వామీజీ ఆ వృత్తి ఏంటి బ్రహ్మాత్మనోహో శోధితయోహో ఏక భావావగాహిని వృత్తి జ్ఞానవృత్తి ఏవ ఇవన్నీ మీకు చెప్పినట్టి మీరు మర్చిపోయినాయి కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తున్న జ్ఞాపకం హి శాస్త్రం కారకం అర్థమవుతుంది కాబట్టి బ్రహ్మాత్మనోహం జీవుడు బ్రహ్మ అర్థమవుతుందే ఈయనే ఆయన శోధితయోహో చక్కగా దాన్ని పరిశోధన చేసిన తరువాత విశ్లేషించిన తరువాత ఎవరు జీవుడు జీవుడు ఎవరు బ్రహ్మము ఎవరు ఇతనికి అతనికి ఏమిటి సంబంధం ఇతనే అతను అనేటువంటి తరువాత తెలుస్తుంది నీకు క్లియర్ కాబట్టి శోధితయోహో దాన్ని బాగా పరిశోధించిన తర్వాత బ్రహ్మాత్మనోహో శోధితయోహో ఏక భావావగాహిని వృత్తి ఏక భావ అవగాహిని వృత్తి వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి జ్ఞాన వృత్తి ఏమని ఈ జీవుడే ఆ బ్రహ్మము జీవేశ్వరులు ఇద్దరు లేరు అజ్ఞానలో ఉన్నప్పుడు వాడు జీవుడు జ్ఞానం కలిగితే వాడే దేవుడు చైతన్యాలు రెండు లేవు గనక కాబట్టి ఏకభావ ఒకే భావం ఇతడే అతడు అనేటువంటిది బ్రహ్మాత్మనోహం ఏకభావ అవగాహనీ వృత్తి జ్ఞాన వృత్తి అఖండాకార వృత్తి ఇది ఎప్పుడైతే వచ్చేసిందో ఈ వృత్తి జ్ఞానం శుద్ధీకృత్య ఇంతవరకు అజ్ఞానం చేత కలుషితమైనటువంటి జీవుణ్ణి ఈ జ్ఞాన వృత్తి శుద్ధి చేస్తుంది నేను జీవుణ్ణి నేను పరిచున్నుణ్ణి అహం బద్ధ అహం పరిచ్ఛున్నహ అని అనుకుంటూ ఉన్నాడు కదా ఇప్పుడు నీవే బ్రహ్మము అని తెలిసేటప్పటికీ అహం కేవలహ అహం అపరిచ్ఛున్న అహం అనంత బద్ధోహం నేను బద్ధుణ్ణి కాను నేను అనంతమైనటువంటి వాణ్ణి అనేటువంటి జ్ఞానం అది కూడా వృత్తే కదా ఇది జ్ఞాన వృత్తి అని కనుక జ్ఞానాభ్యాసాత్ ఇది జ్ఞానాభ్యాసం ఇంపార్టెంట్ జ్ఞానాన్ని అభ్యసించడం ఎట్లా ఇక్కడే వేస్తారు పప్పులో కాలు మనుషులంతా పప్పులో పడిపోతారు జ్ఞానాభ్యాసం అంటే జ్ఞానం అంటే బ్రహ్మాత్మనోహం జీవుడికి ఈశ్వరుడు సంబంధించినటువంటి ఏకభావమే కనుక అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి శివోహం సోహం ఆన్ సాన్స్ దీన్ని అభ్యాసం చేయడమే అది జ్ఞానాభ్యాసం అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అభ్యాసం చేయడం జ్ఞానాభ్యాసం కాబట్టి దీన్ని అభ్యాసం చేయడం నేనే బ్రహ్మము నేనే బ్రహ్మము నేనే బ్రహ్మము అని కూర్చొని కనుక ధ్యానం చేస్తే వాడికి జ్ఞానం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం అది కాదు సార్ జ్ఞానాభ్యాసం అంటే నువ్వు ఎంతకాలం చేసినా నువ్వు అక్కడి నుంచి లేచావంటే మాత్రం ఆకలి అవుతుంది నీకు అప్పుడు తెలుస్తుంది నువ్వు యూఆర్ లిమిటెడ్ అని నువ్వు ధ్యానంలో కూర్చో నేను అహంబ్రహ్మాస్మి అని అనుకున్నా లేచిన తర్వాత నీకు ఎవడెవడు అప్పులు నామం పెట్టాడో వాడు అందరూ జ్ఞాపకం వస్తారు నీకు దుఃఖాలున్నాయి అవన్నీ పోవంత తేలిగ్గా బాగా అర్థం చేసుకోండి కాబట్టి జ్ఞానాభ్యాసం అంటే ఏమిటి శ్రవణ మనమ నిధిధ్యాస సంస్కృత మనహ పరిణామ జ్ఞానవృత్తి ఇది ఎంత క్లియర్గా ఉంటుంది శాస్త్రం శ్రవణ మన నిధిధ్యాసలు కాబట్టి గురువు దగ్గర నువ్వు శ్రవణం చేస్తున్నావు ఆ తర్వాత నీలో ఉండేటువంటి సందేహాలు లేకుండా చేసుకుంటున్నావు మననంలో శ్రవణం మననం జరుగుతూ ఉంది తర్వాత నిధిధ్యాసన స్థిరపరచుకుంటూ ఉన్నావు కనుక శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత మనహ ఏది మనసైతే ఇంతవరకు అశుద్ధంగా ఉండి నేను బద్ధుణ్ణి నేను బంధంలో ఉన్నాను నేను పరిమితంగా ఉన్నాను నేను దుఃఖంలో ఉన్నాను అని అనుకుంటూ ఉందో ఇదే మనసు గురువు దగ్గర కూర్చొని శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత శ్రవణ తర్వాత వినివి ఏవైతే ఉన్నాయో ఆ కల్మశాలని పోగొట్టుకోవడానికి మనన సందేహ నివృత్తి నిధిధ్యాస అవును నేనే బ్రహ్మము అనేటువంటిది నీకు భావ ఏదైతే ఏర్పడుతూ ఉందో జ్ఞానవృత్తి శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృత వీటి వల్ల సంస్కరింపబడినటువంటి సంస్కృత సంస్కరింపబడినటువంటి మనహ పరిణామ మనసు యొక్క పరిణామమే జ్ఞానవృత్తి ఇప్పుడు చూచారా కాబట్టి ఇంతవరకు నేను పరిమితుణ్ణి నేను దుఃఖంలో ఉన్నాను అనుకునేటువంటి మనసే శ్రవణ మన నిధిధ్యాసనల వల్ల ఎప్పుడైతే ఇది సంస్కరింపబడిందో దీని పరిణామం జ్ఞానవృత్తి ఎందుకని జీవుడే బ్రహ్మం కానీ బ్రహ్మం వేరుగా లేడు అనేటువంటిది జ్ఞానం కలుగుతూ ఉంది ఈ జ్ఞానవృత్తి అజ్ఞాన కలుషం జీవం అజ్ఞానైన కలుషం జీవం వినిర్మలం కృత్వా ఈ జ్ఞానవృత్తి వినిర్మలం కృత్వా శుద్ధీకృత్య ఆ అజ్ఞానములో ఉండేటువంటి వాడిని బురదలో బురదకు వచ్చినటువంటి వాడికి నీళ్ళతో మనం ఎట్లాగైతే శుభ్రం చేస్తున్నాము నీళ్ళతో శుభ్రం చేసిన తరువాత ఆ పంకం లేకుండా ఎట్లా పోతూ ఉందో కాబట్టి ఆ పంకంలో కూరుకుపోయినటువంటి వాడిని జ్ఞాన జలంలో జ్ఞానవృత్తి ఏర్పడుతూ ఉంది ఈ జ్ఞాన వృత్తి జలం చేత వాడిని శుద్ధం చేసిన తర్వాత శుద్ధీకృత్య మరి శుద్ధమైపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు చేస్తాయి పోతాయి ఈ వృత్తి జ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టడం కోసమే జ్ఞానవృత్తి వచ్చింది కనుక జ్ఞానవృత్తి యొక్క ముఖ్యోద్దేశం అజ్ఞాన నివృత్తి మాత్రమే ది రిజల్ట్ ఆఫ్ జ్ఞానవృత్తి ఇస్ ద రిమూవల్ ఆఫ్ ఇగ్నరెన్స్ దట్ సాల్వ్ కనుక జ్ఞానవృత్తి ఏం చేస్తుంది జ్ఞానవృత్తి ఫలం ఏమిటి అజ్ఞానాన్ని నివృత్తి చేయడం తప్ప మరొక పని లేనే లేదు సో the gnana vritti alone removes the ignorance and makes you recognize the reality the vastu the atman kanaka agnanam chita kalishitamainadundi jibudu nenu aham parichinna hayam bound anukuntunnadu jude i am limited anukuntunade gnana vritti vachindi kabatti kevalaha anantha bhavetu వీడియో నేను అనంతమైన తెలుసుకుంటూ ఉన్నాడు కనుక జ్ఞానవృత్తి ద్వారా అఖండ బ్రహ్మాకార వృత్తి ద్వారా ఇది ఏర్పడిన తరువాత అజ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానవృత్తి అంతవరకు ఉండేటువంటి అజ్ఞాన వృత్తి మన ఇప్పుడు నేను అహం పరిచ్ఛిన్న అనేది అజ్ఞాన వృత్తి అహం పరిచ్ఛిన్న అహంబద్ధ ఇదేంటిది సంకల్పం కాదా వృత్తి అజ్ఞాన వృత్తి ఇప్పుడు ఏమొచ్చింది శివోహం అహం శివ ఊరికే మాట అనుకుంటే కాదు శ్రవణ మనన నిధిధ్యాసన సంస్కృతమన పరిణామ జ్ఞానవృత్తి తత్ జ్ఞానవృత్తి అది ఏదైతే ఉందో వినిర్మలం కృత్వా అజ్ఞానకలుషం జీవం వినిర్మలం కృత జ్ఞానం స్వయం నశే జ్ఞానవృత్తి స్వయం నశ్యేతు జ్ఞానవృత్తి స్వయం నశ్యేది కాబట్టి ఆ జ్ఞానవృత్తి కూడా లేకుండా పోతూ ఉంది కథం కథం జలం కథక రేణువత్ వెరీ క్లియర్ కథక రేణు గంధం ఇది ఫిల్టర్స్ అప్పుడు ఆ రోజుల్లో జలం కథక రేణువత్ చెరువుల్లో నుంచి ఏ బావుల్లో నుంచి అక్కడి నుంచి నీళ్ళు నీళ్లు తెచ్చుకుంటారు కనుక అదంతా బురదగా ఉంటే మడ్డీగా ఉంటే ఆ నీళ్ళని పెట్టుకున్నప్పుడు ఆ నీళ్లు తాగితే అనారోగ్యం కనుక దాన్ని శుద్ధి చేసి తాగాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడైతే మనకు ఫిల్టర్స్ ఉండయి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఇది ఇది ఒక న్యాయం జలం కథకరేణు న్యాయం అని అంటారు దీన్ని శాస్త్రంలో కథకరేణు అంటే చిల్లగింజ ఇండుపకాయ అని కూడా అంటారు గంధం తీస్తారు పౌడర్ చేసిన తర్వాత దాన్ని గంధంగా తీస్తారు పేస్ట్ లాగా తీస్తారు తీసి ఏదైతే కుండలో నీళ్లున్నాయో చెరువు నుంచి తెచ్చుకున్న నీళ్లు అవి అశుద్ధంగా కనపడుతూ ఉంటాయి మనకి దీంట్లో చాలా మురికి ఉంది అని కనపడుతూ ఉంటాయి కనుక ఇది తాగలేము ఈ కథకరేణు గంధాన్ని అందులో వేసేస్తారు ఇది ఏం చేస్తుందో తెలుసా చిల్లగింజ పొడి గంధంగా తీసింది పేస్ట్గా తీసింది ఇది నీళ్లల్లో ఉండేటువంటి మురికి కూడాను అంతవరకు చెల్లా ఉంటుంది మురికి ఇది దాని ఒక్క చోటకి గడ్డలాగా తయారు చేస్తుంది గట్టిగా తీసుకొస్తుంది ఒక చోటకి దానికొంది ఆసక్తి కాబట్టి నీళ్ళల్లో ఉండేటువంటి మురికినంతా ఒక్క చోటకి చేర్చిన తర్వాత అప్పుడు గట్టి కదా మెల్లగా కిందకు వస్తుంది ఇంతవరకు తేలిగ్గా ఉన్నది కనుక ఆ మురికి అంతా నీళ్లలో తేలుతూ ఉంటుంది అదంతా ఒక్క చోటకి ఎప్పుడైతే వస్తుందో దీనివల్ల ఇదో తమాషా కెమికల్ యాక్షన్ ఇది ఇది ఎప్పుడైతే ఒక్క గట్టిగా తయారు చేస్తుందో ఇప్పుడు నీళ్ళల్లో చూడండి మనం కనుక ఏదన్నా ఒక కాగితం వేసామనుకోండి వెంటనే మునగదు రాయేస్తే మునగతుంది అది కాబట్టి ఎప్పుడైతే బరువుగా ఉంటుందో మురిగిపోద్ది ఈ ఇదంతా కూడా ఒక చోటగా తెచ్చినప్పుడు అది పోతా ఉంటుంది అట్లా ఏది ఆ మురికంతా కూడా గడ్డగట్టినటువంటి మురికి ఎక్కడికి పోతుంది కొండలో కిందకి పోతూ ఉంటుంది అది పోతూ ఉంటే గోవ వెంట తగురు కోడి భంగిని ఇది కూడా దాని వెనక పోతా ఉంటుంది అది ఇది జలం కథకరైనవత్ జలం కథకరైన న్యాయం ఇది కాబట్టి చెల్లగించ పొడి నీళ్ళలో ఉండేటువంటి అశుద్ధాన్నంతా కూడా శుద్ధి చేసిన తర్వాత దానిని పోగొట్టి ఇది ఉన్నదనుకోండి దీంతో కలిపి తాగితే మళ్ళీ అశుద్ధమే కదా కాబట్టి ఇది కూడా మెల్లగా కిందకి బోటంకెళ్ళి చేరిపోతుంది ఇప్పుడు నీళ్ళంతా నిర్మలంగా ఉండేది కొన్ని దృష్టాంతం దీన్ని తీసుకొని ఆలోచించకూడదు దృష్టాంతం ఏకదేశీయం కనుక ఆ నీళ్ళని మనం పానం చేస్తాం కాబట్టి అశుద్ధంతో ఉండేటువంటి నీళ్ళని నిర్మలత్వం లేనిటువంటి జలాన్ని కథకరేణు గ్రంథం ఏ విధంగా అయితే శుద్ధి చేసి అందులో అశుద్ధనంతా పోగొట్టిన తర్వాత తాను కూడా నశించిపోయిందో అట్లాగే గురువు దగ్గర శ్రవణ మన నిధిధ్యాసలు చేసిన తర్వాత తద్వారా సంస్కరిపబడినటువంటి మన మనస్సులో జ్ఞానవృత్తి పుడుతుంది అది ఏకభావ అవగాహనీ వృత్తి వెరీ ఇంపార్టెంట్ ఏకభావ అవగాహనీ వృత్తి అంటే ఏకభావ ఈశ్వరుడే జీవుడు జీవుడే ఈశ్వరుడు అనేటువంటి ఏకభావ అవగాహనీ వృత్తి ఈ విధమైనటువంటి జ్ఞాన వృత్తి కలుగుతుంది ఈ జ్ఞాన వృత్తి ఆ జ్ఞాన వృత్తిని పోగొడుతూ ఉంది అది పోయిన తర్వాత జ్ఞాన ఉంటుందా ఇది కూడా ఉండేందుకు అవకాశమే లేదు జలం కథక రేణువత్ ఇప్పుడు అడవిలో ఒకసారి అంటే మళ్ళీ ఇప్పుడు ఆ కథకరేణు గంధాన్ని తెచ్చి మీకు చూపెట్టాను ఇప్పుడు అడవిలో చూడండి మీరు వెదురు పోతుంటుంది దు గాలికి ఆ వెదుళ్ళు బాగా వెదురు పొద వెదురు చెట్టు ఉండేటువంటి చోట వెదురు పొద చూస్తే గాలికి బాగా ఒక్కోసారి కొండగాలి విచ్చినప్పుడు అవి ఊరికి అట్లా కదుతాయి కదిరినప్పుడు ఒకదానికి రాపిడ్ అవుతుంది రాపిడ్ అయ్యి అగ్ని పుడుతుంది ఏదో ఒక చోట పుడుతుంది అగ్ని ఒక రెండు రాసుకుంటాయి అగ్ని పుడుతుంది పుట్టిన తర్వాత ఈ అగ్ని మొత్తం అక్కడ ఉండే వాటిని అన్నిటినీ లేకుండా చేస్తుంది అగ్ని అగ్ని ఉంటుందే అది ఆరిపోదు ఇప్పుడు అర్థమైంది దీనికి ప్రత్యేకంగా మన సంస్కృతిలో ఒక అద్భుతమైన విషయం చాలామందికి తెలిసి ఉండదు మనిషి చనిపోతే జవాన్ని తీసుకొని పోయినప్పుడు అక్కడ దీని రెఫరెన్స్ అక్కడ ఉంది ఏంటంటే మనిషిని కాల్చుతారు కాదు కట్టెలు పెట్టి కాలుస్తారు మీరు అడుగుతారు స్వామిజీ పోడ్చడం ఎట్లా పూడిస్తే అని మీరు అన్న అది పూడిస్తే తమిళంలో పూడిస్తేంటే పోతే ఎందుకు చెప్తున్నానంటే అసలు పోడ్చడమే మన సంప్రదాయం కాదు టేకెట్ ఫర్క్రా కాల్చడమే మనం అర్థమవుతుంది శాస్త్రంలో కాల్చడం ఉందే కానీ పూడ్చడం లేదు అది మన సంప్రదాయమే గారు మనం పూడుస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు దాచుకోవడం ఇష్టం కనుక దాన్ని కూడా దాచుకోలేటువంటి ఒక అందమైనటువంటి ఆలోచన ఉండడం చేత ఓయమా కాల్ చేస్తే ఏమీ లేకుండా కదా దాచుకుంటే లోపల ఉంటుంది కదా లోపల ఉంటుంది కదా లోపల తాళం వేసుకు అంతే అర్థమవుతుంది దగ్ధం చేయడమే ఇప్పుడు ఖననం చేయడానికి వస్తే అక్కడికి దగ్ధం చేయడానికి మనం ఏదో ఏడ్చేది ఏడ్చేసి అక్కడ ఉంటే అడు చూడు కాల్చేవాడు ఇప్పుడు కట్టెలు మనమే ఒకవేళ చంద్రపు కట్టెలతో కాల్చాడు అనుకోండి అవి కూడా మనమే ఎందుకంటే మనకు సంబంధించినవాడు కనుక నెయ్యి మనదే సమస్తం మనదే ఆ కాల్చేవాడికి డబ్బులు ఇచ్చేది మనమే ఇంత చేస్తాం ఏడ్చేది కూడా మనమే వాడు ఏడాడు తక్కువ ఇస్తే ఏడుస్తాడు డబ్బులు తక్కువ వాడు ఏడుస్తాడు కాబట్టి ఏడ్చేది కూడా మనమే ఇంత జరిగిన తర్వాత సమాచారం ఏంటంటే పోనీ మనవాడే కాలుతున్నాడు కదా కాలినంతవరకు ఉంటామని మనం అనుకోం వాడికి వదిలేస్తాం వస్తాం వాడేం చేస్తా ఉంటాడు తెలుసా ఇప్పుడు కట్టెలు ఎట్లా కదా మనం శాస్త్రంలో ఉంది ఇదంతా కట్టెలు ఇట్లా కదా పేర్చిన తర్వాత శవాన్ని మధ్యలో పెడతారు ఆ పైన కూడా కొన్ని కట్టెలు పెడతారు ఆ పై కట్టెలు కాలిపోయిన తర్వాత కింద ఎండ్ల ఇట్లా పెడతాడు కదా అవి దారి పడిపోతూ ఉంటాయి వీడి దగ్గర ఒక కర్ర ఉంటుంది వీడి దగ్గర ఒక కట్టి ఉంటుంది వీడు ఏం చేశారండి దాన్ని అందుకని కటికాపరి వాడు కాటిలో ఉండేటువంటి వాడు ఈ కర్ర పట్టుకొని ఉంటాడు మీరు చోడ హరిశ్చంద్ర సినిమాలో కూడా కర్ర పట్టుకుంటాడు కర్ర అదే ఇప్పుడు ఇలా తోస్తూ పోతాడు ఆ పక్క నుంచి పడిపోతాయి వాడు తిరుగుతూ ఉంటాడు వాడికి ఎక్కడ బంధము కొండగా చిల్లి కొట్టేవాడేమో ఒక్కసారి తిరిగాడు వీడు తిరగతానే ఉండడు అది కాదు ఎంత వరకు వీడికి ఎక్కడ బంధమో తెలియదు రూపాయి బంధం సో వీడు అలా తిరుగుతూ ఎక్కడెక్కడైతే పోతూ ఉంటే అట్లా ఎకదోస్తూ పోతాడు చిత్తిని ఎకదోస్తూ పోతాడు ఒక దశలో అంత కాలిపోతుంది చివరికి వచ్చేస్తుంది అంత భస్మం ఎక్కడ చూసిన బుడిదే చివ మధ్యలోనే కాలుతూ ఉంటుంది అంతే చుట్టూ ఉండదు అప్పుడు ఎందుకంటే చుట్టూ వాడు తోసేస్తాడు కనుక మధ్యలోనే లేస్తూ ఉంటుంది అట్లా భోగి మంటలాగా మధ్యలోనే లేస్తూ ఉంటుంది కదా ఇక అంతా కాలిపోయిందని అనుకుంటాడు వాడు అప్పుడేం చేస్తాడు తెలుసా వాడు వెనక్కి తిరిగి విచిత్రం ఆ కర్ర ఉంది దూచారు ఎంతసేపు ఎగదోస్తూ వచ్చాడే ఆ కర్రను ఇట్లా తిరిగి ఇట్లా పడేస్తాడు దాన్ని అది కూడా కాలిపోతుంది స్వామీజీ ఆ కర్ర ఎత్తుకొని ఇంటికి పోకూడదు వాడు వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టరు వాడి ఎందుకంటే ఇది శవాన్ని కాల్చాను కర్ర కనుక కాబట్టి శవాన్ని దగ్ధం చేసేటప్పుడు ఉన్నటువంటి కట్టెలన్నీ కూడా కాలిపోయిన తర్వాత ఆ కట్టెలు కారడానికి ఉపయోగపడినటువంటి కర్ర ఏదైతే ఉందో దీనిని కూడా చివరిలో ఎట్లాగైతే వదిలేయడం జరుగుతూ ఉందో సమస్తమైనటువంటి అజ్ఞాన ఈ కల్మషాన్నంతా దగ్ధం చేసేసిన తరువాత అలా దగ్ధం చేసినటువంటి జ్ఞాన ఏదైతే ఉందో స్వయం నశ్చేత్ ఆ కర్ర కూడా అక్కడ కాలిపోతాయి ప్రతి చోట నీకు ఉదయం నిద్ర లేచిన పోలుకొని రాత్రి పడుకున్నంత వరకు జరిగే ప్రతి కార్యంలో ఆధ్యాత్మికతే ఉంది ఇంకేం లేదు సనాతన ధర్మంలో అర్థం కాపోవడం దురదృష్టం అర్థంగాని గురువులు అర్థం కాని శిష్యులు శ్రద్ధ లేని వాళ్ళు వీళ్లతో నిండిపోవడం వల్ల అన్ని మరుగున పడిపోతున్నాయి కానీ కాబట్టి జ్ఞాన వృత్తి చెప్పి స్వయం నశేతు వాటినన్నింటినీ తోసినటువంటి ఎగదోసినటువంటి కర్ర కూడా స్వయం నశేతు అది కూడా అక్కడే కాలిపోతూ ఉంది అందువల్ల ఎవడి కాష్టానికి సంబంధించిన కర్ర వాడిదే అందువల్ల వాడు అంటాడు పూర్వవృధుల్లో అయితే అయ్యా నీకు నాలుగు రూపాయలు ఇచ్చాను కాల్చేయంటే నాలుగు రూపాయలు సరే సార్ ఆ కర్రకు రూపాయిండి అంటాడు వాడు ఎందుకంటే వాడికి వేరే కర్ర తెచ్చుకోవాలి మళ్ళీ ఈ కర్ర ఇంకోడికి ఉపయోగపడదు ఎవడి కర్ర వాడిదే ఎవడి కర్మ వాడిదే కర్ర కాదు కర్మలేదు కాబట్టి అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా వినిర్మలం కృత్వా సిద్ధీకృత్య జ్ఞానం స్వయం నచ్చేత్ జలం కథక రేణువత్ ఇది అర్థమైంది మీకు బంధం ఎట్లా అర్థమైంది బాగా అర్థం చేస్తారు ఇప్పుడు బంధత్వాత్ ఏంటిది ఒకసారి మీరు బ్రహ్మసూత్రానికి మళ్ళీ వెళితే అధ్యాస కదా మీకు దుఃఖం అధ్యాస అంటే ఏంటి అతస్మిన్ తద్బుద్ధి కాబట్టి అతస్మిన్ తద్బుద్ధిరేవా బంధత్వాత్ అంతేనా అది కానిదాని ఎందు అది అనేటువంటి భావన ఇదే కదా అజ్ఞానం ఇదే బంధం అతస్మిన్ తద్బుద్ధిరేవా తద్బుద్ధి ఏ బంధత్వాత్ ఇప్పుడు సర్వ సా జ్ఞానవృత్తి భవే ఇప్పుడు ఏమైపోయింది ఆ జ్ఞానవృత్తే ఉంది ఏకభావ అవగాహనీ వృత్తి ఉంది అహం బ్రహ్మాష్టమి నేనే బ్రహ్మము నేనే బ్రహ్మము ఈ దేహం ప్రకాశించడానికి కారణమైనటువంటి వాడిని నేను ఈ దేహం ఉండడానికి కారణమైనటువంటి వాడిని నేను ఈ ఇంద్రియాలు పనిచేయడానికి కారణమైనటువంటి వాడిని నేను ఇవి ఉండే నేనున్నాను గనక ఇవి లేకపోయినా నేను ఉంటాను అనేటువంటి జ్ఞానవృత్తి సదా సర్వదా సా జ్ఞానవృత్తి భవేత్ కదా ఇప్పుడు బంధం ఎక్కడ ఉంది చెప్పండి బంధ ప్రసక్తే అభావాత్ బంధ ప్రసక్తే అభావాత్ ఇప్పుడు వాడు వచ్చింది ఏంటి గురువు దగ్గరికి నాకు బంధం ఉందని బంధ ప్రసక్తే అభావాత్ ఇంకా నీకు బ బంధ ప్రసక్తే లేదు అసలు నాకు బంధం ఉంది ఆలోచన లేదు అభావాత్ అది ఉండడానికి అవకాశం లేదు ఎందుకని జ్ఞాన వృత్తి వచ్చేసింది కనుక అది కాని దాని భావన నీకు ఉంటే నేను దేహము నేను పరిచ్ఛిన్నహ అహంబద్ధ అనేటువంటి భావన నీకు ఉన్నప్పుడు బంధం ఇప్పుడు తెలిసిపోయింది నువ్వేంటావు శివోహం అహం సదాశివ ఇంకెక్కడుంది చెప్పండి ఇది జ్ఞానవృత్తి చేసేటువంటి పని కల అలా శుద్ధీకృత్య జ్ఞానం స్వయం నశ్యేతు జలం కథకరేణవత్ ఇది నెక్స్ట్ శ్లోక ఇప్పుడు మీకు అనిపిస్తుంది స్వామీజీ కనక్షంచుడు వెరీ బ్యూటిఫుల్ ఆత్మబోధ అంటే స్వామీజీ సరే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా శ్రవణం అనే నిధుర్ధ్యాసుల ద్వారా మా మనసు సంస్కరింపబడుతుంది జ్ఞానవృత్తి కలుగుతుంది దీనికంతా శాస్త్రం ఉంది మీరు చెబుతూ ఉన్నారు మేము శ్రవణం చేస్తున్నాం మననం చేస్తున్నాం నిధుద్ధ్యాస చేస్తున్నాం ఈ విధమైనటువంటి జ్ఞానం కలిగిందనుకోండి ఈ జ్ఞానం కలిగినప్పుడు స్వామీజీ ఈ సంసారం అంతా పోతుందే ఈ దుఃఖం అంతా ఎందుకంటే బంధంలో నుంచి వచ్చాడు కదా ఇంక వాడికి అదే గొడవ ఇప్పుడు నాకు బంధం ఉంది పోగొట్టమంటే గురువు బంధం లేదురా నువ్వు ముక్తుడివే నేను నిర్ణయం చేసేసాడు జ్ఞానవృత్తి ద్వారా బంధం అనేది నీకు కల్పిత ఉన్నాయన నీకు ఉన్న వస్తువు తెలిగిపోవడం వల్ల లేనిది వచ్చి తగులుకున్నది నీకు అని గురువు చెప్పేసాడు అయిపోయింది ఇప్పుడు వీడు దాంట్లోనే ఉన్నాడు కదా ఇంకా స్థిరం కాలేదు కదా అందుకని అనిపిస్తుంది మరి గురుదేవా జ్ఞానం వస్తుంది అప్పుడు సంసారం ఉంటుందే పోతే శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు జ్ఞానం వచ్చిందని ఆచరమం జ్ఞానం వచ్చిన సన్యాసులకి ఆశ్రమం పోయిందా బీపీ పోయిందా షుగర్ పోయిందే క్యా బాయ్ ఇంకా ఎక్కువ ఆలోచిస్తే పెరుగుద్ది అర్థమవుతుంది కాబట్టి నాయన నీకు జ్ఞానం రావచ్చు అండర్స్టాండ్ జ్ఞానంతో పాటు అన్నీ ఉంటాయి జ్ఞానంతో పాటు అన్నీ అంటే ఏంటి గురుదేవ జగత్తుంటుంది ఇప్పుడు కొందరు అదే జగన్మిచ్చా బ్రహ్మ సత్యం అంటే బ్రహ్మ తెలుసుకోగానే జగత్తే కనిపిస్తుందట గుడ్డు వాడు ఇవన్నీ చిన్నప్పుడు మేము మేము అనుకునేవాళ్ళం చిన్నప్పుడు బో జ్ఞానం మనం కలిగిన తర్వాత ఇదంతా చాప చుట్టుకుపోయినట్టుగా పోతుందేమో అప్పుడు మనం ఎక్కడ ఉండాలా చిన్నప్పుడు ఇవన్నీ అందుకనే మీకు చెప్తున్నా ఈ బాధల్లో మీరు కూడా కూరుకుపోకూడదని అర్థమవుతుంది కాబట్టి ఇది ఉంటుందండి అన్నీ ఉంటాయి సార్ నీకు జ్ఞానం రావచ్చు జ్ఞానంతో కూడా అన్నీ ఉంటాయి ఏమేమి ఉంటాయి జగత్తు ఉంటుంది తర్వాత ఉద్యోగం ఉంటుంది ఆకలి ఉంటుంది అల్లుడు ఉంటాడు అప్పులుంటాయి ఇవి ఎక్కడికి పోను టీవీలు ఉంటాయి జ్ఞాపకాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఇంకేంటి మేము శ్రవణం మనం స్వామీజీ జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఇవన్నీ ఉంటాయి సంసారం దాని పేరు జగత్ అంటే సంసారం నేను చెప్పాను కదా ఇహ ఈ జగత్ ఇదంతా అలాగే ఉంటే చూడండి ఆయన నీకు జగత్తు ఉండడం బాధ నిన్ను బాధ పెట్టేది దుఃఖమా జగత్తా అన్నీ ఉంటాయి దుఃఖాలు ఉండవు అర్థమవుతుంది అన్నీ ఉంటాయి దుఃఖాలు ఇది జ్ఞానవైభవం జ్ఞాన ఫలం ఇది నెక్స్ట్ సంసారస్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకూల స్వకాలే సత్యవద్భా ప్రబోధే అసత్యవద్భేత్ సంసార ప్రపంచం జగత్ ఉంటుంది ఇప్పుడు ప్రపంచం ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటని అయం సంసార స్వప్నతుల్య తర్వాత వస్తాం రాగద్వేషాది సంకూల రాగద్వేషాది సంకూల అయం సంసార స్వప్నతుల్యది అన్వయక్రమం సంసారనతుల్యీ రాగద్వేషాది సంకూల ఇప్పుడు ప్రపంచం ఉంటే నీకేమైంది స్వామిజీ ప్రపంచం బాధిస్తుంది కదా వీడికి అదే రావుగా ప్రపంచం బాధించదు ఇంకొకటి పరమాత్మ బాధిస్తాడు స్వామిజీ అస్సలు లేదు మరి ఎక్కడిచ్చి వస్తుంది బాధ ప్రపంచమే మరి ప్రపంచం బాధించదు అదే ప్రపంచం బాధించదు నీ మనసులో ఉండే ప్రపంచం బాధిస్తుంది ప్రపంచం బాధించదు ప్రపంచం ప్రపంచంగా నీకు బాధను కలిగించదు నీ మనసులో ఉండే ప్రపంచం నీకు బాధను కలిగిస్తుంది నువ్వు ఉండే ప్రపంచం వేరే నీ మనసులో ఉండే ప్రపంచం వేరే ఏ ఏముంది స్వామీజీ నా మనసులో రాగద్వేషాది సంకుల ఇవి నాకు కావాలి అవి నాకు వద్దు వీళ్ళు నాకు కావాలి వాళ్ళు నాకు వద్దు వీళ్ళు దగ్గరగా రావాలి వాళ్ళు దూరంగా పోవాలి వీళ్ళు దగ్గరగా వస్తే సుఖం వాళ్ళు దూరంగా పోతే సుఖం చ రాగద్వేషాలు ఇది సర్వ్రపంచం ఇది ప్రపంచం అందువల్ల మనమందరం కలిసి ఒకే ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచం ఒకే విధంగా ఎవరికీ అర్థం కావడం లేదు నాకు అర్థమయ్యే ప్రపంచం వేరే మీకు అర్థమయ్యే ప్రపంచం వేరే నాకు అర్థమయ్యే ప్రపంచం నా రగద్వేషాలకు సంబంధించిన ప్రపంచం కాబట్టి విజన్ ఆఫ్ ది వరల్డ్ ఎవరికీ లేదు వెర్షన్ ఆఫ్ ది వరల్డ్ ఉంది అది తాను ఏదైతే ఊహించుకుంటున్నాడో ఆ ప్రపంచం ఉందే గానీ తనకు కనిపించేటువంటి ప్రపంచం యొక్క యథార్థస్థితి లేదు ఒక మంచి భక్తుడు కనుక ప్రపంచాన్ని చూస్తే ఇదంతా ఈశ్వరమయంగా కనపడుతుంది అంటాడు దుఃఖంలో ఉండేవాడు కనుక ప్రపంచాన్ని చూస్తే ఇదంతా నాకు శ్మశానంలా కనపడుతుంది అంటాడు ఇది శ్మశానమా లేకపోతే మంగళకరమా వాడిలో మంగళకరమైన భావాలు ఉండే కనుక మంగళకరంగా కనిపించింది వీడికి దౌర్భాగ్యం నిండిపోయింది కనుక మనసులో వీడికి శ్మశానం కోసేస్తుంది కనుక నాకు అర్థమయ్యే ప్రపంచం ప్రపంచంలోనే నేను ఉండిన ఈ ప్రపంచం నాకు అర్థం కావలసింది నా మనసులో అండర్స్టాండ్ ప్రపంచంలో నేనున్నా కానీ ప్రపంచం ఎక్కడ అర్థం కావాలి మొకాళ్ళలో కాదు మనసులో మనసులో ఎలా అర్థమవుతుంది నా అనుభవాలకు అనుగుణంగానే అర్థమవుతుంది నా భావాలకు అనుగుణంగానే అర్థమవుతుంది నేను గతంలో ఏ విధమైనటువంటి అనుభవాలు పొందిన్నానో దానికి అనుగుణంగానే అర్థమవుతుంది ఇది అండర్స్టాండ్ రగద్వేషాది సంకులగా సంకుల అయం సంసార కాబట్టి ప్రపంచం నిన్ను బాధించదు నీ మనసులో ఉండేటువంటి ప్రపంచమే బాధిస్తుంది జస్ట్ అండర్స్టాండ్ అంటే నువ్వు ఎలాగైతే చూస్తావో అది నీ ప్రపంచం నువ్వు ఎలా చూస్తావో అది నీ ప్రపంచం అందువల్ల ఎవరి లోకం వాళ్ళది అంటుంటారు చూసారా ఏం చేస్తావు సార్ ఎవరి లోకం వాళ్ళది చూడు ఎంత చిన్న చిన్న మాటలో చూడు సంప్రదాయంలో మనందరిలో ఉంది జ్ఞానం ఎవరి లోకం వాళ్ళది నిజమే అందరం కలిసి ఒకే లోకంలో ఉన్నాం కానీ ఎవరి లోకం వాళ్ళది ఎందుకంటే వాడు చూసేటువంటి పద్ధతి వేరే వాడు అర్థం చేసుకుంటే ప్రపంచం వేరే తన అనుభవాలు ఎట్లాగైతే గతంలో ఉన్నాయో గతానుభవాలను అర్థం చేసుకుంటూ వాటిని మిళితం చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పోతాడు గనక రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య ఇది కల లాంటిది సార్ ఎవరి ప్రపంచం వాళ్ళదే ఎవరి కళ ఎవరి కళ వాళ్ళదే నీ కళను సృష్టించుకునేది నువ్వే నా కళను సృష్టించుకునేది నేనే నా ఆలోచనలకు అనుగుణంగా నా కళ నీ ఆలోచనలకు అనుగుణంగా నీ కళ నువ్వు ఏదైతే అవలోకిస్తావో అది నీ కళ నువ్వు ఏదైతే అర్థం చేసుకుంటావో అది నీ ప్రపంచం నీ కళ నిన్ను బాధిస్తుంది అంతే నీ ప్రపంచమే నిన్ను బాధిస్తుంది కానీ ఏకభావ అవగాహనీ వృత్తి వచ్చేసిన తర్వాత గురువు దగ్గర నువ్వు శ్రవణమైన నిధిధ్యాస ద్వారా మనసు సంస్కరింపబడిన తర్వాత జ్ఞానవృత్తి నీలో కలిగిన తర్వాత నేను బ్రహ్మము అని నీకు అర్థమైందో బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ మర్చిపోపా వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏషా బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ బ్రహ్మమే జీవుడు జీవుడే బ్రహ్మము అని నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చింది జగత్ బ్రహ్మము కన్నా అన్యంగా లేదు భిన్నంగా లేదు కాబట్టి ఇదం సర్వం బ్రహ్మైవ సర్వం విష్ణుమయం జగత్ సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఇదం జగత్ సర్వం బ్రహ్మ ఏవ అయిపోయిందే కాబట్టి ఏకభావ అవగాహనే వృత్తి అఖండాకార వృత్తి అఖండ బ్రహ్మాకార వృత్తి జ్ఞాన వృత్తి నీకు ఏర్పడిన తర్వాత నేను బ్రహ్మమేనని తెలుసుకోవడం కాదు నేహ నానాస్తికించన బ్రహ్మము కన్నా రెండవ వస్తువు వేరుగా లేదు అనేది కూడా నీకు కలుగుతూ ఉంది ఏకభావ అవగాహనీ వృత్తిలో ఇది కలిగిన తర్వాత జగత్ ఎక్కడుంది నీకు బ్రహ్మంగానే కనపడతా ఉంది రాగద్వేషాలతో ఇప్పుడు జగత్తును చూడవు రాగద్వేషాలతో చూడవు గనక ఉన్నది ఉన్నట్లుగా చూస్తావు ఉన్నది ఉన్నట్లుగా చూస్తావు గనక జగత్తు కూడా నీకు బ్రహ్మంగానే గోచరిస్తుంది కాబట్టి అది బాధ లేదు కానీ రాగద్వేషాలతో చూస్తే మాత్రం సంసార స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకుల ప్రపంచం అపార్థమైపోతుంది రాగద్వేషాల వల్ల రాగద్వేషాలు ఉండే వ్యక్తి సుఖపడే ప్రశ్నే లేదు మీకు అనేక చెప్పాను భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో సెంటర్ తీమ్ అది రాగద్వేషాలు పద్దెనిమిది అధ్యాయాల్లో భగవంతుడు వదిలిపెట్ట ఇక్కడ వదిలిపెట్టాలన్నది లేదు రాగద్వేషాలు ఉండాలి కానీ భగవంతుని సంశయిస్తాడు శాస్త్రాన్ని సంశయిస్తాడు ప్రమేయగత సంశయం ప్రమాణగత సంశయం గురువుని సంశయిస్తాడు ఏ ఏదైనా చేస్తారంతే వాటన్నిటికీ ప్రధానంగా ఏంటని చూస్తే రాగద్వేషాలే ఉంటాయి ఈ రాగద్వేషాలు ఎప్పుడైతే దాటుతాయో ఎందుకంటే రాగద్వేషాలతో తెలిసే ప్రపంచం సత్యం కాదు ఎందుకని ఏ కల అయితే నువ్వు కంటున్నావో అది సత్యం కాదు సార్ స్వప్న తుల్య అది స్వప్నం అనడం లేదు బాగా అర్థం చేసుకోండి ఆచార్య వారు మాట్లాడి జాగ్రత్తగా అర్థం చేసుకోండి స్వప్నం అనడం లేదు స్వప్న తుల్య అంటే స్వప్న సదృశం స్వప్నం లాంటిది ఎందుకని స్వప్నం నీకే తెలుస్తుంది ఎంతవరకు ఎంతవరకు స్వప్నం ఉన్నంత స్వప్నం సత్యమా కాదు ఇది అంతే రాగద్వేషాలతో తెలిసేటువంటి ప్రపంచం సత్యం కాదు ఎందుకని నీ స్వప్నం కూడా రాగద్వేషాలతోనే నీకు తెలిసింది సార్ నీ కళలో కనిపించేటువంటివన్నీ కూడాను నీకు ఇష్టమైనవి కష్టమైనవి ఇవే నీ మనసును పెనవేసుకొని ఏవో అవే నీకు గెలిపించాయి క్లియర్ కాబట్టి రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్యవప్నతుల్య కాబట్టి ఇప్పుడు చెప్పండి కళ ఏం బాధిస్తుంది అర్థమైంది కళ ఎంత బాధిస్తుందో ప్రపంచం కూడా అంతే బాధిస్తుంది స్వామిజీ కళ ఉన్నంత వరకు బాధిస్తుంది కదనా ఎగ్జాక్ట్లీ కళ ఎంతవరకు ఉంటుంది మేలుకున్నంత వరకే అంతేనా మేలుకున్నంత వరకే ఉంటుంది సంసారం ఎంతవరకు ఉంటుంది ఈ జగత్ ఎంతవరకు ఉంటుంది జ్ఞానం కలిగేంతవరకే ఉంటుంది ఇక్కడ కూడా మేల్కోవడమే జ్ఞాన జాగరణ జ్ఞానంలో మేల్కోవడం అందువల్ల స్వకాలే సత్యవద్భా నెక్స్ట్ థర్డ్ లైన్ అయం సంసార రాగద్వేషాది సంకూల అయం సంసార స్వప్నతుల్యవును కదా స్వకాలే స్వకాలే స్వప్నకాలే స్వకాలే స్వప్నకాలే సత్యవద్భా స్వప్నం కనేటప్పుడు అది సత్యంగానే తెలుస్తుంది స్వప్నం ఇప్పుడు మీరు ఏదో ఒక సన్యాస అయినట్టుగా ఆశ్రమం పెట్టుకొని ఉన్నట్టుగా కళ వచ్చింది అనుకుంటున్నారు అది సత్యం అదే మీరు ఒప్పుకుంటారు అసలు మళ్ళీ వస్తారా సన్యాసం ఇస్తామండి ఇక్కడికి అది సత్యం కాదని మీకు తెలుసు కానీ కలగనంతవరకు సత్యం స్వకాలే చూడండి తమాషా స్వకాలే అంటే స్వప్నకాలే స్వకాలే సత్యవత్ భాతి సత్యవత్ అప్పుడు కూడా సత్యం కాదు అది సత్యవత్ సత్యం లాగా కనిపిస్తుంది కళ నిజమేనేమో అని అనిపిస్తుంది ప్రబోధే ప్రబోధే సతి అండర్స్టాండ్ ప్రబోధే ఎక్కడ స్వాత్మని ప్రబోధే సతి నీ ఆత్మలో జ్ఞానవృత్తి ద్వారా నేనే బ్రహ్మనేటువంటి జ్ఞానవృత్తిలో నువ్వు స్వాత్మని ప్రబోధే సతి ఎప్పుడైతే మేలుకుంటావో సంసార అసత్యవద్భవే నిద్ర నుంచి మేలుకున్నంత వరకు స్వకాలే సత్యవద్భాతి ఏది కళ కళగంటున్నంత వరకు సత్యంగా ఉంటుంది మేలుకోగానే అసత్యం అని తెలిసిపోవద్ది కల సత్యం కాదని తెలిసిపోద్ది అసత్యం అది వేరే విషయం సత్యం కాదని తెలిసిపోవద్ది అట్లాగే అయం సంసారహ రాఘద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య ఇది స్వప్నం లాంటిదే ఇది ప్రబోధే ఆత్మ విషయంలో స్వాత్మని ప్రబోధే సతి స్వాత్మని ప్రబోధే సతి ప్రబోధ సమయ స్వాత్మానం ఏ అద్వయం ఎక్కడ దర్శనం అతి స్వాత్మని ప్రబోధే సతి ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వు మేలుకుంటావో నీ ప్రపంచం నీ మనసు అనేటువంటి ప్రపంచంలో రాగద్వేషాలు అనేటి కళ్ళ జోడు ద్వారా కనుక చూడడానికి ప్రయత్నం చేసేవంటి రంగు రంగుల ప్రపంచం ఇదే ఒక్కసారి దాని నుండి విడిపడి ఆత్మని స్వాత్మని ప్రబోధే సతి ఎప్పుడైతే అక్కడ మేలుకోవడం జరుగుతుందో సంసార్యవద్భవే మిథ్యా భవేత్ ఇది అది సత్యం కాదు అది మిథ్య అని నీకు శుభ్రంగా అర్థమైపోతుంది క్లియర్ కాబట్టి అయ్యా నా జ్ఞానం వస్తే ఈ సంసారమేమవుతుంది ప్రపంచం ఏమవుతు ఉంటుంది సార్ నీకు బాధ లేదు ఎందుకంటే నీకు జ్ఞానవృత్తి కలిగింది గనక రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారా రామ రామ జయ సీతారా అందరూ బ్రతికే ఇలా ఒక్కటే ఎవరికి వారి కల ఒక్కటే ఈరోజు రాయడం లేదు సరేనా అందరు బ్రతికే ఇలా ఒక్కటే ఎవరికి వారి కల ఒక్కటే ఏ కళ అయినా ఇలాలోనే ఏ కళ అయినా ఇలాలోనే కళ బొమ్మలు కదిలేది తెరపైనే ఏ కళ కల బొమ్మలు కదిలేది తెరపైనే మేలుకున్నచో కరుగును కలలు మేలుకున్నచో కరుగును కలలు తెరను చూచితే తొలగును బొమ్మలు హౌటిఫుల్ అనే మేలుకున్నచో కరుగును కలలు తెరను చూచితే పొలగును బొమ్మలు అందరు బ్రతికి ఇలా ఒక్కటే ఎవరికి వారి కల ఒక్కటి రామజోగి చిట్కాలు ఎప్పుడు రాసింది శాస్త్రం శాస్త్రం అందువల్ల దీనిగా చనిపోయింది తనకి చనిపోయేది కాదు అది ఉన్నదే మూడు మూడు ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా అంతే ఎక్కడ రాసినా అంతే ఎక్కడ మాట్లాడినా అంతే విషయం బుద్ధికి పట్టాలి కానీ జ్ఞానం బుద్ధికి చక్కగా శాస్త్రజ్ఞానం పట్టిన తర్వాత ఇప్పుడు బాగా చక్కగా గ్రామర్ వచ్చిన వాడు వాడు గ్రామర్ తప్పి మాట్లాడమని మాట్లాడగలెమో సంస్కృతంలో చక్కగా గ్రామర్ వచ్చనుకోండి వాడు వ్యాకరణ దోషాలతో మాట్లాడలేడు ఇంగ్లీష్లో బాగా చక్క గ్రామర్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పు మాట్లాడనే లేదు కనుక శాస్త్రం అర్థమైతే అంతా ఒకే విధంగా ఉంటుంది కనుక ప్లీజ్ అండ్స్టాండ్ రాగ రాగద్వేషాది సంకుల అయం సంసార స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భేత్ సరే ఇప్పుడు మీకు డౌట్ స్వామీజీ సరే ఈ అసత్యమైనటువంటి ప్రపంచం ఎంతకాలం ఉంటుంది అనుకుందరు ఇది సరే ఇది సంసారం ఇదంతా ఈ బాధించే సంసారం స్వామీజీ ఎంతవరకు ఉంటుంది నెక్స్ట్ శ్లోక ం జగద్ధన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వం ఈ రాగద్వేషాల ప్రపంచం ఎంతవరకు ఉంటుంది స్వామీజీ ఎందుకంటే ఆయన ఎవడు అడుగుతాడంటే వాడికి ఉంటాయి వాడి తెలుసు పైకి నాకేం లేదండి రాగద్వేషాలు నాకు అందరూ ఒకటేనండి ఇప్పుడు అందరూ అదే కదా మాట్లాడేది వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు వాళ్ళ నేను సుఖంగా ఉంటానని తెలుసు కాబట్టి ఎంత జ్ఞానం విన్నా రాగద్వేషాల పక్షికి వాడి తెలుసు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు లాజికల్గా ఉంది సహేతుకంగా ఉంది సరక్షణంగా ఉంది సశాస్త్రీయంగా ఉంది చక్కగా తెలుస్తాను అని లోపలేదో లాగుతుంది ఎందుకని వాడిని గురించి వాడికి తెలిసి వచ్చిన బాధ అది వాడిని గురించి కనుక వాడికి తెలియకపోతే హాయ్ తనని గురించి తనని తెలియదు అనుకోండి వాడిని నిద్రపోతుంటాడు చూడు హాయ్ పక్కన వాడికి ప్రాబ్లం వాడు గురువు పెడతాడు కనుక వాడికి ఏం ప్రాబ్లం లేదు వాడిని వాడికి తెలియదు చూడు వాడు స్వప్నం కానీ కలలు కానీ అప్పటికీ వాడికి ఎన్ని రకాలైన బాధలు ఉంటాయి అన్ని బాధలు ఉంటాయి అందుకని వీడు అయ్యా నాకు రాగద్వేషాలు ఇది ఎప్పుడు పోవద్దనే వాడికి అభిప్రాయం ఉంటుంది కనుక స్వామీజీ ఈ లోకం ఎంతవరకు ఉంటుంది అని అడుగుతాడు గురువుని ఆచార్యుల వారికి అన్నీ తెలుసు అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు ఉంటుంది ఈ సంసారం రగద్వేష సంకుల ఏం సంసారా ఎంతవరకు ఉంటుంది అంటాడేమో నాయన విను తావత్ సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా యథా యావత్ నా జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం ఇక్కడ ఇంకోటి కూడా ముందర్థం చేసుకోండి మూడో లైన్లో యావత్ నాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం యావత్ ఎంతవరకు అయితే సర్వాధిష్టానం వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ సర్వమునకు సర్వస్వాధిష్టానం సర్వాధిష్టానం సర్వానికి ఆధారమైనటువంటిది అద్వయం రెండు కానిది సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ అది అన్వయక్రమం సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ కాబట్టి సర్వానికి ఆధారమైనటువంటిది అధిష్టానమైనటువంటిది రెండు లేనిది ఏకమైనటువంటిది అఖండమైనటువంటిది అనంతమైనటువంటిది అటువంటి బ్రహ్మస్వరూపము ఎంతవరకైతే జ్ఞాయతే నాయతే ఎంతవరకైతే తెలియదో పో ఉన్నది బ్రహ్మం ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అద్వితీయం అది అద్వయం ఏకం ఏవా కాబట్టి ఏది కనిపించినా దానికి బ్రహ్మమే ఆధారం సర్వాధిష్టానం అది బ్రహ్మం కదూ కనుక సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావత్ నాయతే ఎంతవరకు అయితే మనకు తెలియదో ఎంతవరకు అయితే అర్థం కాదో గురు జ్ఞానం అందకపోవడం వల్ల కావచ్చు గురుబోధ లభ్యం కావడం వల్ల కావచ్చు గురుబోధ లభ్యమైనా కూడా దురదృష్టాలు వెంటాడడం వల్ల కావచ్చు అది అర్థం కాకుండా పోతే మాత్రం నా జ్ఞాయతే జ్ఞాయతే నా జ్ఞానం జ్ఞాయతే నా యావత్ ఎంతవరకు అయితే భగర్థం ఎంతవరకు అయితే సర్వస్య అధిష్టానం అన్నిటికీ ఆధారమైనటువంటి రెండు కానిటువంటి ఏకమైనటువంటి బ్రహ్మస్వరూపం జ్ఞాయత ఎంతవరకు అయితే తెలియబడదో తావత్ ఫస్ట్ లైన్ అంతవరకు జగత్ సత్యం భాతి సో అన్వయక్రమం ఎంత అందంగా ఉంది మీరు పుస్తకం చూసుకోపోతే అర్థమే కాదు నేను చెప్పేటప్పుడు వినాలా శ్లోకానికి వచ్చానంటే అన్వయక్రమం చూసుకోవాలి తావత్ జగత్ సత్యం భాతి అది తావత్ సత్యం జగత్భాతి తావత్ జగత్ సత్యం భాతి కాబట్టి పరమేశ్ బ్రహ్మము నీకు తెలియనంత వరకు ఈ ప్రపంచం సత్యంగానే కనిపిస్తుంది ఆయన ఎంతవరకు ఉంటుంది గురుదేవ ఈ ప్రపంచం బ్రహ్మము నీకు తెలియనంత వరకు నీకు తెలిసేది ప్రపంచమే జ్ఞాన దృష్టి నీకు రానంత వరకు నీకు కనిపించేది రాగద్వేషాలతో కూడినటువంటి ప్రపంచమే అది ప్రపంచం కాదు నీ ప్రపంచం అది వాస్తవంగా పరమేశ్వరుని సృష్టిలో ఉండేది ప్రపంచమే అయితే అది బ్రహ్మస్వరూపమే అది బ్రహ్మస్వరూపమే ఎందుకని సదైవ కార్యం సకలం సదైవ దాని నుండి పుట్టిందే గనక మట్టి నుండి పుట్టినటువంటి కుండ ఎట్లాగైతే మట్టికన్నా వేరుగా లేదు పరమేశ్వరు నుంచి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తు ఆయనకన్నా వేరుగా ఉండేది లేదు కనుక ఈశావాస్య్యమిదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ ఈ జగత్ అంతా కూడా పర్వ్యాప్తమైనటువంటిది ఈశ్వరుడు తప్ప రెండో వస్తువు లేదు గనక ఎక్కడ ఎవరిని చూచినా నీకు పరమేశ్వరుడే గోచరిస్తాడు కానీ ఆ నాయతే తద్బ్రహ్మ న జ్ఞాయతే జ్ఞాయతే నా అది తెలియనంతవరకు మాత్రం తావత్ జగత్ సత్యం భాతి ఈ ప్రపంచమే నీకు సత్యంగా కనపడుతుంది ఎట్లా అనేది చెప్పాడు అనుకోండి ఇంకా ఎగ్జాంపుల్స్ కదా శక్తిగా రాజతం ఏదా కదా అది చెప్తాను తర్వాత ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు స్వామీజీ బ్రహ్మం తెలియనంత మాత్రాన విజుడు తలసాస్త్రం బ్రహ్మం తెలియనంత మాత్రాన బ్రహ్మ తెలియదు దట్స్ వాల్ జగత్ తెలియాలి దీనికి దాని కనెక్షన్ ఏంటి యాపిల్ పండు తెలియదు యాపిల్ తెలియనంత మాత్రాన అరిటి పండు తెలియాల్సిన కర్మ ఏంటి యాపిల్ అరటిగా ఎందుకు తెలిసింది తాతాచారులకి పేర్ల పండగకి ఎక్కడ సంబంధం కనెక్షన్ ఏది తాతాచారు పేర్ల పండుగ వేరే గోకులాష్టమికి గులాం ఖాదర్కి ఎక్కడ సార్ కనెక్షన్ అది తమాషా కనెక్షన్ ఇది బ్రహ్మం తెలియనంత మాత్రాన బ్రహ్మం తెలియదు దట్ సార్ ఎందుకు తెలియాలి సంసార పూరితమైన కనిపించినట్టు జగత్తు ఎందుకు తెలియాలి వండర్ఫుల్ సర్వాధిష్టానం సర్వాధిష్టానం సార్ సర్వాధిష్టానం అంటే సర్వసే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి మీరు ఏది సంసార స్వప్నతుల్యోహి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధి అసత్యవద్భవేత్ పోవాలి అక్కడికి ఎందుకో తెలుసా స్వప్నస్ అధిష్టానం ఆత్మ క్లియర్ నీ కలక నువ్వే కదా కారణం అదే కదా ఇంతకుముందు నేను చెప్పింది దీన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని చెప్పాను స్వప్నస్య అధిష్టానం ఆత్మ సర్వస్య అధిష్టానం బ్రహ్మ అది సర్వాధిష్టానం సర్వస్య అంటే మీకు ఇదే పని పడిందే పాడవని సర్వం అంటే నేను రెడీగా ఉంటారు ఇక్కడ నుంచి విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం కాదు సార్ సర్వంలో సర్వస్య అధిష్టానం సర్వస్య ఎంటో తెలుసా ప్రపంచంలో త్రిపుటి అదే కదా సర్వం నీకు తెలిసేది తెలియపన అది వేరే విషయం ప్రతి దానికి కేనో విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం ఈ కాంటెక్స్ట్లో ఎట్లా తెలుసా సర్వస్య అధిష్టానం ఏంటి సర్వస్య అధిష్టానం తెలుసా ఈ ప్రపంచంలో నీకు ఏ తెలియబడ్డా నువ్వు విదితం అవిదితం అనుకున్నా తెలిసిన తెలియనివి తెలిసిన వాటిలో తెలియని వాటిలో మూడు ఉండే జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ జ్ఞేయ తెలియబడేది జ్ఞాతృ జ్ఞాత తెలుసుకునేటువంటి వాడు జ్ఞానం దానివల్ల కలిగేటువంటి జ్ఞానం ఈ మూడు ఉండాలా లేదా చెప్పు ఉండాలన్నా లేదా సో ఇప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నా జ్ఞాతన్నావు అనుకో నేను అహం జ్ఞాతక అధిష్టానం ఏంటి అని లోపలికి పోయినావనుకో ఎవరు అహం నీకు అర్థం కానింత వరకు నేను మనసు నేను దేహము నేను ఇంద్రియాలు నేను బుద్ధి నేను ప్రాణం అని కానీ అహం యొక్క స్వరూపం ఏంటి ఆత్మ కదా జ్ఞాతస్య అధిష్టానం ఆత్మ జ్ఞేయస్వ అధిష్టానం ఆత్మ జ్ఞానస్య అధిష్టానం ఆత్మ ఇప్పుడు కళలోకి వచ్చావు అనుకోండి కళలో చూచేవాడెవడు చెప్పండి పర్వాలేదు కొట్టంలే కళలో చూచేవాడు ఎవరు సార్ మీ కళ్ళ మీరేనా చూడబడేది చూడడం అనే జ్ఞానం ఆ మూడిటికి అధిష్టానం ఎవరు జ్ఞేయస్సు అధిష్టానం జ్ఞానస్ అధిష్టానం జ్ఞాతస్య అధిష్టానం స్వమేవా నువ్వే కదా కలలో కలలో చూచబడివి నువ్వే చూడబడేది నువ్వే ఆ చూడడం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో అది కూడా నువ్వే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఎట్లుంది అక్కడ నువ్వే కదా నీకన్నా వేరుగా ఎవరున్నారు కళలో కనుక నీ కలలో స్వప్నస్య సర్వాధిష్టానం ఆత్మయ అంతేనా ఇది జగత్తు కనుక సార్ ఇక్కడ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేదాలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఎట్లాగైతే ఆత్మవై త్వమేవ ఆత్మైవ అద్వయ రూపేణ అధిష్టానం ఎక్కడా స్వప్నస్య అట్లాగే ఇక్కడ సర్వాధిష్టానం ఈ ప్రపంచానికి ఏకమేవో అద్వితీయం బ్రహ్మ గనక సర్వాధిష్టానం బ్రహ్మ సర్వాధిష్టానం బ్రహ్మ జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదాలు త్రిపుటి ఆ మూడిటికి ఆధారమైనటువంటిది బ్రహ్మ కనుక సర్వాధిష్టానం స్వప్నస్య అధిష్టానం త్వమేవా నీ స్వప్నానికి నువ్వే కనుక స్వప్నస్య అధిష్టానం సర్వాధిష్టానం ఆత్మ సరేనా ఈ సృష్టికి ఎవరండి సర్వాధిష్టానం బ్రహ్మ చూచేవా ఇప్పుడు కనెక్షన్ అందువల్ల ఇద్దరు సర్వాధిష్టానంగా ఉండరు కనుకనే అది ఇటుగా ఇది అటుగా మిస్ అయ్యే అవకాశం అంది జ్ఞానం లేనప్పుడు కనుక యావత్ బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావత్ జ్ఞాయితేనా తావత్ జగత్ సత్యం భాతి కథం ఎట్లాగయ్యా అర్థం కావడం లేదు స్వామీజీ ఇంకా సుప్తిక రజతం యథ యథ ఏ విధంగా అయితే సుక్తిక రజతం ముత్యపు చిప్పలో వెండిలాగా రజతం రజతం అంటే వెండి శుక్తికా అంటే ముత్యపు చిప్ప ముత్యపు చిప్పలో వెండి సరే కదం శుక్తికా రజతం యథ అంటే ఒకటి కనపడినప్పుడు రెండోది కనపడ్డాం నైనా అర్థం అవుతుంది ఇప్పుడు ముత్యపు చిప్పని చూచామనుకోండి సముద్రతీరంలో సూర్యరశ్మి పడుతుంది కనుక సూర్యుని యొక్క వెలుగులో ముత్యపు చిప్ప వెండిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది దగ్గర ఎవడైనా సడన్గా అది ముత్యపు చెప్ప తెలియనివాడు గనుకైతే దాన్ని చూడగానే ఇంకేముందని ట్వీట్ చూస్తాడు దాని గారు చూసేది ఎందుకంటే ఎవరు లేకపోతే మనం ఎత్తుకొని పోతాం అది వాడు వెండి అభిప్రాయపడతాడు దానికి ఏమి రాదని వాడు తెలియదు ఎందుకని వాడు దాన్ని అనుకుంటున్నాడంటే యావత్ శుక్తికా నమర్చడం జ్ఞాయతేనా యావత్ శుక్తికా జ్ఞాయతేనా తావత్ రజతం సత్యం భాతి క్లియర్ ఎనీ డౌట్ ముత్యపచిప్ప తెలియనంత వరకు వాడికి అందులో వెండి ఉన్నట్లే కనపడతా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి పోనే కాబట్టి పోనే ముత్తిపచిప్ప తెలియంత వరకు వాడికి వెండి కనపడుతూ ఉంటుంది అట్లాగే బ్రహ్మం సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ జ్ఞాయితేనా బ్రహ్మం ఎంతవరకు అయితే తెలియబడో అంతవరకు తావత్ జగత్ సత్యం భాతి కదా లేదా అదే ఒక మాట చెప్పండి ఇక్కడ స్వామీజీ బాగానే ఉంది మీరు చెప్పింది మాకు చక్కగా అర్థమవుతా ఉంది అంటే ఆ ఉన్న వస్తువు తెలియడం లేదు రెండో వస్తువు తెలుస్తుంది బ్రహ్మం తెలియడం లేదు కనుక సత్యంగా స్వప్నం కనుక నా స్వరూపం తెలియడం లేదు కనుక కళ సత్యంగా కనపడతా ఉంది స్వకాలే సత్యవద్భావతి ఎందుకని నేను తెలియకపోవడం వల్ల నేను తెలియకపోవడం వల్ల నా కళ సత్యంగా ఉంది బ్రహ్మం తెలియకపోవడం వల్ల జగత్తు సత్యంగా ఉంది ఎట్లాగూ కథం శుక్తికా రజితం యథ యథా శుక్తికా రజతం కాబట్టి ముత్తిపు చెప్పలో వెండి ఎట్లాగైతే ఉందో అట్లా ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి రద్దు సర్ప కదా రద్దు సర్ప అది ఎందుకు అనలేదు ఆచార్యులు అదే ఎందుకంటే నీకు చెప్పాను లేదా నా జ్ఞాపకం లేదు కానీ రజ్జు సర్పం ప్లేస్ శక్తిగా రజతం ముత్యపు చిప్పలో వెండి త్రాడులో పామ్ కదా రెండు ఒకే విధంగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉన్నాయా కానీ ఈ రెండిట్లో డిఫరెన్స్ తమాషాగా ఉంది డిఫరెన్స్ చక్కటి అందమైనటువంటి డిఫరెన్స్ ఇప్పుడు మనకి జగత్తు మీద ప్రేమ ఉందా లేదా జగత్ సత్యం బాతి అనేవాడికి ప్రేమ ఉందా లేదా జగత్ మీద ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడితే పోడా చూడ్డానికే పోతాడలేదా కొత్త కొత్త వస్తువులు వస్తే కొనుక్కుంటాడా లేదా మన ఇంట్లో కావాల్సినటువంటి బంధువులు వచ్చినప్పుడు ఎగిరి పడతాడా లేదా మంచం మీద జగిరి ఉకుతాడా లేదా కదా ప్రవృత్తి శక్తిక రజతం ప్రవృత్తి రజతం అది వెండను కానీ వాడికి రాగం కానీ మీద శక్తిక రజతంలో రాగం రజ సర్పవత అది ప్రవృత్తి ఇది నివృత్తి అది ప్రవృత్తి రెండు ఒక్కటే అది ప్రవృత్తి ఇది నివృత్తి అది రాగం ఇది క్లియర్ మనమైతే రజ సర్పవతం మనకి ఏదైనా ఒకటి ఆ ఆచార్య వారి అందువల్ల రజు సర్పందా శక్తిగా రజుతం మీద కాబట్టి వెండి అన్నప్పుడు అది నాకు కావాలి అనుకుంటున్నాడు చూచారా అది రాగం పావు వచ్చింది అనుకోండి పావు నాకు కావాలి ఏ దాన్ని చూస్తేనే వీడు పది అడుగులు లేకుంటాడు నివృత్తి నివృత్తి రెండూ మళ్ళీ ఒకటే ఒకటి ఉన్న విషయం అర్థం కాకపోవడం రెండు లేనిది కలగడం కాబట్టి దీంట్లో ఒక ప్రవృత్తి ఒకరికి నివృత్తి విషయం ఒకటే ఇప్పుడు ఇంత ఎందుకు ఒకరి ఎందుకు మీదే నాది పెట్టుకోండి చనిపోదు ఇప్పుడు మీదేది నాది మీకు నాకు ఒక సమన్వయ దృక్పథం లేకపోతే ఇక్కడ కూర్చొని ఎందుకు ఇద్దరు కావాల్సిన సబ్జెక్టు కదా మీరు ఎక్కడున్నారు సంసారం నేను ఎక్కడున్నారు సన్యాసం అది ప్రవృత్తి ఇది నివృత్తి ఏం కావాలి ప్రవృత్తి ద్వారా మీకు సుఖం నివృత్తి ద్వారా నాకేం కావాలి సుఖం ఇంతలో ప్రవృత్తిలో ఉందే సుఖం నివృత్తిలో ఉందే రెండిట్లో లేదు సర్వాధిష్టానం బ్రహ్మ అద్వయం బ్రహ్మ జ్ఞాయత ఎప్పుడైతే తెలిసి అప్పుడే కానీ రాగద్వేష అతడి అవకాశం ప్రవృత్తి నివృత్తులతో ఏర్పడేది కాదు అసలు వస్తువు ఏంటి మనకు కావాల్సింది ఏంటనే దాని మీదనే ఆధారపడుతున్నది కాబట్టి శుక్తిగా రచతం యథ క్లియర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక నెక్స్ట్ కనెక్షన్ ఇక్కడ సందేహం వస్తుంది మళ్ళీ సంది చెప్పే మీరు తైత్ర ఏం చెప్పినప్పుడు చెప్పాను ఏమైంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్టు జ్ఞాపకమే జ్ఞాపకం పోనీ ఆయన ఉద్ధరించు పోనీ ఏదన్నా జ్ఞాపకం పెట్టుకున్నాను ఇప్పుడు ఏమైంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాను మరి బ్రహ్మ జ్ఞానస్వరూపం కదా కాదన్నది ఎవరు అదే మీరు ప్రజ్ఞాన బ్రహ్మ అనే ఒక మహావాక్యం కూడా చెప్పినట్టుగా నా జ్ఞాపకం ఇంకా ఉవతరించవు నిజమే ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆ బ్రహ్మమే కదా తెలిస్తే మనకి జగత్తు ఉండదు మీరు ఈ జగత్ బాధించడది అవును యావత్ సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ జ్ఞాయతేనా తావత్ జగత్ సత్యం భాతి అదే కదా అని చెప్పింది అవును మరి శక్తికాయ రాజస్వామి అన్నారు కదా ముత్తపు చెప్పులో వెండి అని స్వామీజీ బ్రహ్మ జ్ఞానం కదా ఎన్నిసార్లు అడుగుతావా నువ్వు ఊరికి అడుగుతుంటే నేను మర్చిపోతున్నా కాదయ్యా ఊరికి అడుగుతావు చెప్పాను కదా జ్ఞానం అని మరి జ్ఞానం అయినప్పుడు వాళ్ళ డౌట్ వేస్తే పూర్వపరిచంత జడత్వం ప్రాప్తం బ్రహ్మణ జడత్వం ప్రాప్తం బ్రహ్మణ వాడు చెప్పేది అంటే ఇప్పుడు ముత్యపు చెప్పెవరు సర్వాధిష్టానం అది తెలియకపోవడం వల్ల వెండి తెలుస్తూ ఉంది ఇక్కడ సర్వాధిష్టానం ఎవరు బ్రహ్మం బ్రహ్మం తిరిగిపోవడం వల్ల జగత్తు తెలుస్తూ మరి ముత్యపు చెప్పే జడం కదా అవును బ్రహ్మం కూడా జడమే కదా ఇది వీడి కంపారిసన్ అందువల్ల జడత్వం బ్రహ్మణ ప్రాప్తం కాబట్టి బ్రహ్మ ఇదిగో ఈ పెట్టెలాంటి వాడు ఈ వాచ్ లాంటి వాడు ఆయన తెలుసుకొని కూడా ఉపయోగం లేదు జడత్వం ప్రాప్తం అందువల్ల ఇప్పుడు కూడా ఉదాహరణ సుఖావ బోధార్థం అర్థం కావడం కోసం ఏకదేశీయం ఒక లైన్లోనే దాన్ని అర్థం చేసుకోలేని దృష్టాంతం మనకి ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ సరే ఆచార్యులు వారుందా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నాయన కాదు నాయన జడత్వం న ప్రాప్తం బ్రహ్మణ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఎట్లాగోన్ ఉపాదిలాధారే జగన్ పరమేశ్వరే సర్గస్థితిబుధ వారిణి సర్గస్థితి ని ఇవ బుద్భుదానివ వారిణితుడు కాబట్టి నీకు అర్థం కావడం కోసంగా నేను శుక్తికా రచితం యదా అన్ననే కానీ దాని ఉదాహరణ నువ్వు సుఖా సుఖావబోధార్థం నీకు చెప్పింది కానీ బ్రహ్మణ జడత్వం ప్రాప్తం నా ఎందుకంటే తెలుసా సర్వశక్తిమత్వం సర్వజ్ఞత్వం సర్వవ్యాపకత్వం ఈశ్వరస్వరూపం పరమేశ్వర ఏంటి అంతటా నిండి నిర్భుడికృతమైనటువంటి వాడు సర్వజ్ఞత్వం ఉంది ఆయనకి లేకపోతే ఎట్లా పరిపాలిస్తాడు నియతి రూపంలో ఉండేది ఎవరు నియంత ధర్మరూపంలో ఉండేది ఎవరు దైవం సర్వవ్యాపకం సర్వశక్తిమత్వం లేకపోతే ఈ సృష్టిత ఎట్లా చేశాడు మరి సృష్టిని చేసినటువంటి వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉందా లేదా యోయత్కర్త సతజ్ఞ ఎవడైతే ఈ సృష్టికర్తో వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది సైకిల్ని తయారు చేసిన వాడికి సైకిల్కి సంబంధించిన జ్ఞానం ఉంది సృష్టిని తయారు చేసిన వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది ఏషా సర్వేశ్వర సర్వజ్ఞ ఏతి కాబట్టి సర్వస్య ప్రభ ఈశ్వర సర్వేశ్వర సర్వజ్ఞ సమస్తము తెలిసిన వాడు అందువల్ల జ్ఞానం కలిగి ఉన్నవాడే గానీ జడం కాదు ముత్తిపు చిప్పలాగా జడత్వం అనుకోవడానికి అవకాశం లేదు ఎట్లాగో వినో ఉపాదాని అఖిల ఆధారి జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్ యాంతి అయిపోయి అయిపోయి సర్గ సర్గ అంటే బోలో సృష్టి సర్గ సృష్టి సర్గ స్థితి స్థితి సృష్టి స్థితి లయాని సర్గ స్థితి లయాని సృష్టి స్థితి లయాలు సరేనా పరమేశ్వరే యాంతి ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ సృష్టి స్థితి లయాలన్నీ కూడాను పరమేశ్వరిని అంతే జరుగుతున్నాయి ఏ సృష్టి దేనికి సంబంధించింది లోక నోనో జగంతి లోకాహ ప్లూరల్ జగంతి జగత్ కాదు జగంతి ప్లూరల్ లోకాలన్నీ అయ్యా లోకాహ ఎన్ని లోకాలైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని లోకాలు జగంతి సృష్టి స్థితి లయాన్ని పరమేశ్వరే యాంతి కాబట్టి అన్ని లోకాలు సృష్టి స్థితి లయాలన్నీ కూడా పరమేశ్వరుల్లోనే జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఇప్పుడు మీరు తైత్రేయానికి వస్తే తైత్య ఉపనిషత్తు తైత్రేయంలో బ్రహ్మమును నిర్వచిస్తూ మీకు రెండు లక్షణాలు తెలియజేయడం జరిగింది ఒకటి తటస్థ లక్షణం రెండవది స్వరూప లక్షణం తటస్థ లక్షణం ఏంటి ఎవరి ఈ జగత్తు వచ్చిందో ఎవరిలో అయితే ఉందో ఎవరిలో అయితే విలీనమవుతుందో యథోవా హిమాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి ఎత్ప్రయంతి అభిసంవిషంతి ఎవరి చే జగము ఎవరి లోపల నుండి లీనమై ఎవని ఎందు క్లియర్ అవునా అంటే ఏంటి ఆ ఎవడతను ఎవరి నుంచి అయితే ఈ జగత్తు వచ్చిందో ఎవరిలో అయితే ఉంటూ ఉందో ఎవరిలో అయితే లయించిపోతూ అంటున్నాడు కానీ ఎవరో తెలియడం లేదు ఇది ఉపాదాన కారణం మీకు తెలిసింది విషయం సరేనా భగవంతుణ్ణి ఆ విధంగా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం ఉపాధానే సరే జ్ఞానం కలిగి ఉన్నాడు కదా దాన్ని నిమిత్తం అదేంటది స్వరూప లక్షణం ఇదేమో తటస్థ లక్షణం ఉపాదానం స్వరూప లక్షణం నిమిత్త కారణం నిమిత్త కారణం అంటే సత్యం జ్ఞానం అనంతరం బ్రహ్మ ఇది స్వరూప జ్ఞానం క్లియర్ తటస్థ లక్షణం స్వరూప లక్షణం ఇప్పుడు చూడు ఉపాధానే అఖిలాధారే సమస్తం అఖిల ఆధారే సర్వస్య ఆధారే సమస్తానికి అన్ని లోకాలకి జగంతి ఆధారే ఉపాదానే మెటీరియల్ ఎవరి నుండి వచ్చింది ఇదంతా ఆయన నుండే వచ్చింది ఎప్పుడైతే ఉపాధానే అన్నాడో ఉపాధాన కారణం పరమేశ్వరుడు వస్తువులో ఉన్నది ఉపాదానమే మట్టి నుండి కొండ వచ్చింది కనుక కొండలో ఉన్నదంతా కూడా మట్టి పరమేశ్వరు నుంచి జగత్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో తదేవ కార్యం సకలం తదేవ సద్బ్రహ్మ కార్యం ్రహ్మ నుండి పుట్టుకొచ్చింది కనుక సద్ బ్రహ్మ కార్యం బ్రహ్మ కారణము జగత్ కార్యము సకలం ఈ సకలం జగత్ అఖిలం జగత్ బ్రహ్మ ఏవా ఎందుకంటే ఉపాదానం మట్టి నుండి పాత్ర వస్తే పాత్రలో ఉన్నదంతా మట్టి బంగారు నుండి ఆభరణం వస్తే ఆభరణంలో ఉన్నదంతా బంగారే బ్రహ్మము నుంచి సృష్టి వస్తే సృష్టిలో ఉన్నదంతా కూడా బ్రహ్మమే కనుక జగంతి అన్ని లోకాహా ఎన్ని లోకాలున్నాయో సర్వే లోకా జగంతి స్వర్గ స్థితి లయాని పరమేశ్వరే యాంతి పరమేశ్వరులోనే సృష్టి ఆయనలోనే ఉంటున్నాయి ఆయనలోనే లయించిపోతున్నాయి అలాంటప్పుడు తనలోనే అన్నీ ఉన్నాయి ఆయన సర్వవ్యాపకత్వం ఏది ఎప్పుడు పుట్టాలో ఎలా ఉండాలో స్థితికారకుడు తానే ఆయనకి ఎందుకు పాయసం ఇకెందుకు గంజి మెతుకులను పాట రాసుకోవచ్చు ఆయనకు పాయసం ఇవ్వడానికి గంజి మెతుకులు ఇవ్వడానికి వెనక కారణాలున్నాయి ఈ కారణాలు ఎవరికి తెలుసు సర్వశ కారణత్వాత అన్నిటికీ కారణమైంది ఏదో అది పరమేశ్వరుడే కనుక ఆయనకి ఒక్కడికి తెలుసు పరమేశ్వరే ఉపాధాని అఖిలాధారే పరమేశ్వరే సర్గస్థితి లయాన్ని జగంతి సర్గస్థితి లయాన్ని యాంతి సర్గస్థితి లయాన్ని యాంతి కాబట్టి సమస్తానికి ఆధారమైనటువంటి ఉపాదాన కారణమైనటువంటి అభిన్న నిమిత్త ఉపాదన కారణమైనటువంటి పరమేశ్వరుని ఎంది ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి అంటే నేను పరమేశ్వరాత్ సర్గ పరమేశ్వరాత్ సర్గ అంటే సృష్టి సర్గ సృష్టి పరమేశ్వరాత్ ఆయన నుండే సృష్టి వచ్చింది ఎవనిచ్చే జనించు జగం పరమేశ్వరాత్ సర్గ పరమేశ్వరేణ స్థితి చేత చే తోడంతో ఉంది సృష్టిగా కాబట్టి పరమేశ్వరాత్ సర్గ పరమేశ్వరేణ స్థితి పరమేశ్వరే ప్రళయ పరమేశ్వరాత్ పరమేశ్వరేనా పరమేశ్వరే విభక్తులు ఆయన నుండి వచ్చింది ఆయన చేతనే రక్షింపబడుతుంది ఆయనలోకే ప్రవేశిస్తుంది సృష్టి స్థితి లయాలు యాంతి పరమేశ్వరే జగంతి పరమేశ్వరే యాంతి ఆయనలోనే జరుగుతున్నాయి ఇప్పుడు చెప్పు సర్వస్య కారణత్వాదు బ్రహ్మణ అన్నిటికీ తానే కారణమై ఉన్నాడు ఏం కారణం ఉపాదాన కారణమే కాదు నిమిత్త కారణం కూడా నిమిత్త కారణం అంటే జ్ఞానం కలిగి ఉన్నాడు అని అర్థం ఎవరిని ఎక్కడ ఎలా పుట్టించాలో తనకు తెలుసు సృష్టి అన్నప్పుడు నాకు ఇష్టమైన ప్రదేశంలో నేను పుట్టాను అని నువ్వు అనుకుంటావు అక్కడ పుట్టవలసిన వాడు కనుక నేను నువ్వు పుట్టావు ఇష్టం లేని వ్యక్తుల మధ్య నేను పెరుగుతున్నాను అనుకుంటున్నావు కానీ నీకు కర్మఫలాలు అట్లాగే ఉన్నాయి ఇవన్నీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞ సర్వశక్తిమత్వం తనకు ఉన్నది కనుక ఎవరెవరిని ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు ఈరోజు ఆనందంగా ఉన్నామని అనుకోవడానికి అవకాశం లేదు రేపెట్లా ఉందో ముందుంది ఏ పండుగైనా సరే హాయిగా ఉండేటప్పుడు తెలిసి రాదు సుఖపెట్టిన వాళ్ళని కూడా కష్టపెట్టగలము అవసరం వచ్చి అది వచ్చిన రోజు అప్పుడు చేస్తుంది వరే వరే ఫలితాలు ఇంత దుర్భరంగా ఉంటాయా ఇంత దుఃఖపూరితంగా ఉంటాయా ఆ ఫలితాలు నీకు ఎవరు కర్మ కర్మకింపరం పరమేశ్వరే కర్మకింపరం కర్మతే జడం ఈశ్వరాజ్ఞయ ఫలం ప్రాప్యతే ఈశ్వరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కాబట్టి నీకు ఫలాన్ని కర్మఫలాన్ని ఇచ్చేటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడా లేకపోతే ముక్తి పిచ్చి ఫలాగా జడమా కనుక జడత్వం బ్రహ్మణ ప్రాప్తం నా అయన సర్వజ్ఞత్వం సర్వశక్తిమంతం ఇవన్నీ కూడా ఉన్నవి కాబట్టి ఆయన నుండే పుట్టాయి ఆయనలోనే ఉన్నవి ఆయనలో కథం మళ్ళీ ఉదాహరణ ఎట్లా స్వామిజీ బుద్భుదాని ఇవ వారిని బుద్భుదాని వారిని వారిని నీరు జలం బుద్భుతం అంటే బొబ్బల్ నీటి బుడగ నీటి పొడికి ఎక్కడి నుంచి పడుతుంది నీళ్ళ ఎక్కడ ఉంటుంది సరే తప్పున పైలిపోయి ఎక్కడికి పోతుంది అంతే సృష్టి స్థితి లేక అసలు బుద్భుదం కన్నా ప్రబంగం అలా దట్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్ ఇదే సబ్జెక్ట్ వచ్చింది ఆచార్యుల వారి ఉపదేశ సాహస్రి అపరోక్షానుభూతి ఆ ప్రకరణ గ్రంథాల్లో ఇది వచ్చినప్పుడు ఇదే కాంటెక్స్ట్ వస్తే ఆచార్యుల వారు అక్కడ తరంగం వాడారు అది కరెక్ట్ అంటే ఇది కాదు అది ఇంకా బాగా ఎందుకంటే నీళ్ళున్నాయి వారిని ఆ నీళ్ళ యొక్క చలనమే మనకు అలా కానీ మీకు నీటి బుడగ రావాలంటే గాలి కావాలి అర్థం గాలి కావాలి గాలి ఇంకోటి వచ్చినప్పుడు అది పరిణామం సిద్ధాంతం అనేది కూడా ఆలోచనలో అంటే నీరు బుడగగా పరిణామం చెందిందా అనేటువంటిది ఉంటుంది అది ఆయనకి తెలియదు కాదు ఎందుకంటే సచ్చిదాత్మ జ్ఞన సూతే నిత్యే విష్ణువు ప్రకల్పితా వ్యక్తయో వివిధ సర్వాహ ఆటకి కటకాదివత్ తర్వాత శ్లోకం రాబోతుంది నెక్స్ట్ లెక్చర్లో చూస్తాం అక్కడ క్లియర్ చేస్తూ ఉండడు చాలా క్లియర్గా ఇది పరిణామవాదం కాదు వివర్తవాదము పరిణామం అంటే మార్పు చెందడం పాలు పెరుగ్గా మారడం నో రజు సర్పవత్ వివర్తం రజ్జు రజ్జుగానే ఉంది నీకు సర్పంగా కనిపించదు అందువల్ల నీరు సేమ్ వాటర్ వారిని అలా కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే స్థితి లయం సర్గ ఈ మూడు సర్గస్థితి లయాలు తెలియడం కోసంగా ఊరికే అట్లా ఎగ్జాంపుల్లో చేంజ్ అంతే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏకదేశీయమని చెప్తున్నాను కనుక కాబట్టి నీటి బుడగా పుడుతూ ఉంది ఉంటూ ఉంది పోతూ ఉంది అలా లేస్తూ ఉంది ఉంటూ ఉంది పోతూ ఉంది బుద్భుదాని ఇవారిణి అంటే ఇక్కడ ఇంకోటి కూడా అనిత్యత్వం కూడా తెలుస్తాం అనిత్యత్వం కూడా తెలుస్తాం ఏ ప్రపంచమైతే ఉందో ఏ లోకాలైతే ఉన్నాయో జగంతి అవి పుడుతూ ఉంటూ పోతూ ఉండిన ఎట్లా ఉన్నాయంటే బుద్భుదాని ఇవ నీటి బొడగల్లాగానే ఉన్నాయి అంటే నీటి బొడగ కనిపించినా ఎంతో కాలం ఎట్లాగైతే ఉండదో ఈ జగత్తు ఏదైతే ఉందో ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకానుభవాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకంతో మనకు ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో వ్యక్తుల యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అనిత్యం అనిత్యత్వం అనేటువంటిది కూడా ఒకటి మనకు తెలుస్తూ ఉంది సచ్చిదాత్మని అనుసూతి నిత్య విష్ణువు ప్రకల్పిత నెక్స్ట్ కనెక్షన్ కనెక్షన్ చెప్తా ఆలోచించరండి ఒక రూపం చెందింది అంటే అంతకుముందు ఒక రూపం ఉండాలి ఇప్పుడు చూడండి బుద్భుదాని అన్నప్పుడు నీటి బుడగలు నీటి బుడగల రూపంగా మీకు తెలుస్తున్నాయి కదా ఇలా నీటి బుడగలు కార్యరూపంలో రూపంగా తిరగడానికి కారణం ఏదైతే ఉందో ఆ నీరు కూడా రూపం కనపడుతుందా లేదా ఇప్పుడు కుండ ఉంది కుండకు రూపం ఉంది అంటున్నావు నువ్వు మరి కొండకు రూపం ఉంటే కారణం ఏదైతే ఉందో మట్టి అది కూడా కనిపిస్తూ ఉంది కదా రూపంతో కనుక ఒక రూపం ఉంది అంటే దానికి ముందు కారణం ఏదైతే ఉందో అది కూడా రూపం రావాలి ఇట్లా తీసుకుంటే బుద్భుదాన్ని వచ్చింది అంటే తరంగం వచ్చిందంటే దీనికి కారణమైనటువంటిది ఏదో ఇది రూపంలో ఉంది కనుక అది కూడా రూపంగానే ఉండాలి అయితే బ్రహ్మకు రూపం ఉందా రూపమే కనుక బ్రహ్మకు ఉంటే నీరు బుద్భుద అందుకనే బుద్భుధం ఇచ్చాడు తరంగం అనుకుంట నీరు బుద్భుతంగా మారినప్పుడు రూపం మారింది కదా చేంజ్ అయింది కదా అట్లాగే బ్రహ్మం జగత్తుగా మారితే అంతకుముందు ఉన్నటువంటి రూపం మారుతుందే మారింది అనుకోండి మార్పు ఏదైనా నశించిపోతుంది కదా బ్రహ్మం కూడా నశించేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవు రిప్లై నెక్స్ట్ ఓ